చేసుకోండి కన్న ముసుకుందాం అందరం సూత్ర మధ్య పరిశుద్ర సర్వ సృష్టికర్త మహోన్నతరానికి వంద రాజా ఐదుగో రాజా యొక్క విలువైన సమయం మాకు ఇచ్చానుకు నీకు వంద రాజా అవునేశ్వర ప్రభ ఈ యొక్క దాన్ని నీకు ఎంతో ఆనందం సంతోషం తెలియజేస్తున్నాం మహేశ్వరూ ప్రభా ప్రభా ఐగో మాకు ప్రార్థన దిగండి దేవాన్ని వాక్యం అనేది సెల్విస్తుంది నాకు నామని కింద మొగులుకుండా నేను ఉంటాను రాజా మాకు గృహాల్లో మీరు దేవా మమ్మల్ని దీవించండి ఆశ్రయించండి నిరంతరం దేవా ఎస్ ప్రభావం చూస్తున్న నడవల రాజు యొక్క లోకం వైపు కాకుండా దేవ ఈ యొక్క ప్రేయుల ఆది అంతమై మీరే ఉండండి రాజా వాక్యం ధర పాటల ధర మీరు మహింపొంది దేవ మీరు నడిపింపు దై దయచేయమని దేవా వినగల చోవులు మాకు దయచేయమని ఏసు క్రిస్తుండ్రి అమేన్ అమేన్ బ్రదర్ థ్యాంక్ యూ స్థుతి అర్పణ నీకే మహిమకు పాత్రుడవు నా ఆరాధనా నీకే యుగ యుగముల వరకు స్థుతి అర్పణ నీకే మహిమకు పాత్రుడవు నా ఆరాధనా నీకే ఎందుకో నన్నగా ప్రేమించిదివో దేవా అందుకే నా ఆరాధనా నీకే ఎస్య్యా ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా అందుకే నా ఆరాధనానికే సయ్యా యుగ యుగముల వరకు స్థుతి అర్పణకే మహిమకు పాత్రుడవు నా ఆరాధనానికే యుగ యుగముల వరకు స్థుతి అర్పణకే మహిమకు పాత్రుడవు నా ఆరాధనా నీకే నా పాపం నాదు పాపంబును క్షేమించిది వేసయ్యా నీదు ప్రేమ మార్గములో నడిపించిది వేసయ్యా నాదు పాపంబును క్షేమించిది వేసయ్యా నీదు ప్రేమ మార్గములో నడిపించిది వేసయ్యా ఎందుకు నన్నింతగా ప్రేమించిటి పోదేవా అందుకే నా ఆరద నీకేసయ ఎందుకో నగా ప్రేమించిటి ఓదేవా అందుకే నా ఆరాధన నీకే సయ్యా యుగ యుగముల వరకు స్థుతి అర్పణ నీకే మహిమకు పాత్రుడవు నా ఆరాధనానికే నాదు విమోచకుడై రక్షించిటి వేసయ్యా నీతి రాజమును చూపించిటి వేసయ్యా నాదు విమోచకుడై రక్షించిటి వేసయ్యా నీతి రాజమును చూపించిది వేసయ్యా ఎందుకు నన్నంతగా ప్రేమించిదివోదేవా అందుకే నా ఆరాధన నీకే ఎస్ఎం ఎందుకు నన్నంతగా ప్రేమించిటి ఓ దేవా అందుకే నా ఆరాధన నీకే ఎస్యం యుగ యుగముల వరకు స్థుతి అర్పణ నీకే పాత్రుడవు నా ఆరాధన నీకే అల్లలియ అన్న ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రైజరాజ్ సర్వ యుగము సజీవుడూ సరిపోల్చగల నామర్థ్యమును దివ్య నాద్యానం నా ప్రాణం నివేసయ్యా సరిపోల్చగల సామర్థ్యమును కనియాడదగి నదీనియతే జం నాధ్యానం నా ప్రాణం నివేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించుబడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవి సూర్యులు నీయదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా సూరులు నీయదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నదీని దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా సరిపోల్చగల సామర్థ్యమును కొనియాడదగి నీని దివ్య తేజం నా ప్రాణం నివేశయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేశయ్య స్తులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవి నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుధీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మర ముగెలచిన బహుదీరుడ సరువయుగములలో సజీవుడవు సరిపో చగల నీ సామర్థ్యమును కొనియాడదగి నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేశయ్య సరిపోల్చగల నా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతిశయముగా చేసి వినన్ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతి శయముగా చేసి వినన్ను నెమ్మది కలిగించనీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నీన బహుసూరుడా సరువయుగములలో సజీవుడవు सरीपोल चलना को नदी दिव्य ना न्यानम न प्राणम निवेश चलना साम्यमुनु కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీ వేస్తయ్యా నా ధ్యానం నా ప్రాణం నీ వేస్తయ్యా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ నాదంటూ లోకా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నీదే బ్రతుకంతా నీదే నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం అలాగే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆలకించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూలో కాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిల్వ నీడీ గృహం నిలిచి ఉన్న ఈ క్షణం బ్రతుకు ప్రతిక్షణం నిలిచి క్షణం బ్రతుకు ప్రతిక్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూలో కాన ఏది లేదయ్యా ందంటే నీ విచ్చినదే ప్రభువా చేస్తాను చిన్నగా పరిశుద్ధుల వాళ్ళు తండ్రి మీకు వందనాలైనా కృపా సత్య సంపూర్ణ మీకే స్థుతుల స్తోత్రాలు వేసయ్యా ఈ ఉదయపాలను చింత కాచి కాపాడినందుకు మీకు ఎంతో బంధనాలు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు ఎంతో బంధనాలు మీ యొక్క వాక్యాన్ని వినాలా మీ యొక్క స్వరాన్ని వినాలా మన జీవితాలను మార్చుకోవాలా అటువంటి అవకాశం మాకు ప్రార్థిస్తున్నాం కృపలో జ్ఞాపకం తీసుకొని నడిపించమని బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఆశీర్దించమని ఏ సుక్రీస్తు పరిశోధన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ కొన్ని నుంచి కొన్ని నెలలు అనుకుంటా మనము అబాబినేషన్ ఆఫ్ డెసలేషన్ లేక నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం ఈరోజు మరికొన్ని విషయాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇంతకుముందు వినని వారికి ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే నాశనం కరమైన హే వస్తువు అంటే ఏంది అనేది తెలవాలా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ దానీలు ప్రవక్త ప్రవచించిండు రెండు వేల నాశనం నాశనం కలగజేయు హే వస్తు అని పద పడింది నాశనం కలగజేయు హే వస్తువు పరిశుద్ధ ఆలయంలో నిలుచుట చూచినప్పుడు చదువాడు గ్రహించిన అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కానీ మతైసు వార్ తిరుగునాలుగా దేనికిప్పటికీ మన ప్రభు ఏమంటాడంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుధ ఆలయంలో నిలిచడం చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక కాబట్టి చూడడము చదవడము గ్రహించడం ఇవి త్రీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మనం చేయాల్సింది ప్రతిసారి అండ్ ఈ పరిశుధ ఆలయం ఎక్కడుంది అంటే ఇప్పుడు చాలా మంది పరిశుధాలయం అంటే పలాని టెంపుల్ పలాని చర్చ్ అంటారు పాత నిబంధన కాలంలో టెంపుల్స్ అంటున్నారు కృత నిబంధన కాలంలో చర్చ్ అంటున్నారు అంతే తేడా అయితే పాత నిబంధన కాలంలో సొలమోన్ రాజు పెద్ద టెంపుల్ కట్టిండు గోల్డెన్ టెంపుల్ దాని తర్వాత దాన్ని నిపుక నెసరొచ్చి కొలగొట్టిండు రాజు దాని తర్వాత దాన్ని తిరిగి మరమ్మతు చేసుకుంటు నిహామియా కాలంలో కోరేశ్వ రాజు కాలంలో పారసిక దేశపు రాజు అయిన ఆయన పర్మిషన్ ఇస్తే మళ్ళా మందిరాన్ని మరమ్మతు చేసుకున్నారు అయితే ఆ మందిరము మలాకి గ్రంథంకి వచ్చేటప్పటికీ వాళ్ళు ఏం చేశారు దేవునికి పరిశుద్ధమైన అర్పించాల్సింది పోయి నిషిద్ధమైన వాటిని అర్పించినట్టు మనం చూస్తాం మాలకి గ్రంథంలో అతనికి మంచి శ్రేష్టమైన బలులు అర్పించాల్సింది పోయి కుంటి వాటిని గుడ్డి వాటిని అపవిత్రమైన వాటిని బలులు అర్పించినట్లు మనం చూస్తాం మాలకి గ్రంథంలో మాలకే చెప్తాడు ప్రవక్త చివరి ప్రవక్త దాని తర్వాత ఆ అనే సిరియా దేశపు రాజు ఆ మందిరంలో పశుదాలయంలో పందిని బలి అర్పించినట్లు నేను చూపించిన చరిత్రలో అయితే ఇవన్నీ ఇవి ఇవన్నీ అపవిత్రమైనవి అపవిత్రమైనవి పశుదాలయంలో నివసించడానికి నిలబడానికి వీల్లేదు కానీ మనకు ప్రభు చూపించింది ఏంటంటే ఇది బలిపశువు కాదు ఇది నిలుచుట ఇప్పుడు బలిపశువు చచ్చి చచ్చి పైన ఎట్లా నిలబడుతుంది కదా నిలుచుట చూచినప్పుడు ఒక క్లూ ఇచ్చిండు మన ప్రభు ధాన్యాలు కూడా ధాన్యాలు కూడా యూధ గోత్రికుడే అదొక ఆత్మీయ చిహ్నం కాబట్టి అది నిలుచుట చూచరు నిలుచుట చూడడం అంటే ఎక్కడ నిలబడుతుంది ఈరోజు లేదు కదా మందిరం పరిశుద్ధ మందిరం లేదు ఇస్రాయల్ పదులకి మనకి ఎక్కడ నిలబడుతుంది మనకు తెలుసు హేరో రెండో మందిరం కట్టిండు అది టైటస్ అనే రాజు దాన్ని మొత్తం కూలం కొట్టేసి మూల నాశనం చేసిండు ఈరోజు లేదు ఆ టెంపుల్ కొంత గోడ ఉందంటారు కానీ అది కూడా అబద్ధమే ఫోర్ట్ ఆంటోనీ గోడని హిసాలి ఈరోజు ఆ గోడ దగ్గర పోయి విలపిస్తూ ఉంటారు ఆ గోడ దానికి సంబంధించి కానే కాదనేసి చాలా మంది చెప్తారు కానీ వారు ఒక గుడ్డి నమ్మకం ఉంది లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి కూలిపోయినాక మిగిలిపోయిన భాగం అది మందిరం దాని దగ్గర ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ అరుదిన బలు ఇవ్వలేరు రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది అరుదిన బలు ఈ రోజుకి ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ చనిపోయిందో దాని తర్వాత గుడి చినిగిపో తెర చినిగిపోవడము అది కూలిపోవడము దాని తర్వాత బలు ఆగిపోయినాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం బలులు లేవు వీరొచ్చి అయితే చాలా మంది ఏమనేది ఏంటంటే లేదు త్వరలో ఇంకొక మందిరం కడతారు అదే స్థలంలో అప్పుడు మళ్ళా స్టార్ట్ అయితే బలులు అప్పుడు దేవుని రాకడట్టారు అటువంటి సపోర్ట్ ఒక్క వాక్యం లేదు మనకి అయితే మనకు అర్థమైంది ఏంటంటే మూడవ మందిరము అది చేతులతో కట్టేబడ్డ మందిరం కాదు ఇటుకలు రాళ్లతో కట్టిన మందిరం కాదు మూడవ మందిరము నీవే నేనే ప్రభు నమ్ముకున్న మందిరం ఎందుకంటే నీ శరీరమే నీ దేహమే దేవాలయం అనేసి మనం నేర్చుకున్నాం నీ శరీరమే దేవుని ఆలయము దేవుడు ఎక్కడ కలుసుకోవాలంటున్నాడు నీతోనంటే నీ హృదయంలో పరిశుద్ధ స్థలం అంటే నీ హృదయమే కాబట్టి పరిశుద్ధ స్థలం అన్నప్పుడు బిల్డింగ్స్ కావు అవి బలు అర్పించే స్థలాలు కావు దేవుడు మనిషితో నివసించాల్సిన స్థలం అది నీ హృదయమే కాబట్టి నీ హృదయమే పరిశుద్ధ ఆలయం మారింది మరి దాంట్లో ఏం నీళ్ళు చూసుకోవడమే నాశనకరమైన హే వస్తు ఇష్టపదుల కాలంలో మనం చూస్తాం అనిలా రానిపోయే వాళ్ళు మందిరంలోకి అది ప్రతి దేశంలో ఉన్న స్టోరీనే అది కేవలం యూదులే ఆ మందిరంలో ఉండేవాళ్ళు నాన్ జ్యూస్ని మందిరంలోకి రాణికుండా బయటనే పెట్టిండు కానీ మందిరంలో మటుకు వాళ్ళు ఒక స్థలం పెట్టిండు మోసే ప్లాన్ ప్రకారంగా బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా అన్యుల ప్రాంగణం అని స్థలం ఉంటుంది అందులో కేవలం అన్యులు కూర్చొని దేవుని స్థుతించి పోవాలా దాని తర్వాత యూదులకి ప్రాంగణం లేక యూదా యూధ మతస్థులే పోయి కూర్చుండే వాళ్ళు అక్కడ దాని పరిశుద్ధ స్థలము దాని అతి పరిశుద్ధ స్థలం ఇన్ని ఇన్ని అరలు ఉన్నాయి ఇన్ని ఇన్ని స్థలాలు ఉన్నాయి ఒక్క కానీ అతి పరిశుద్ధ స్థలం అక్కడ దేవుడు తన బిడల తన ప్రజలతో నివాసం చేయడం అనేది అక్కడ నాశనకరమైన హే వస్తు నిలబడడం అంటే ఆ లేక అపవిత్రమైంది రక్షణ అనుభవం లేని జీవము అక్కడ అది నిషిద్ధమైంది కాబట్టి నాశనకరమైన హేయ వస్తువు అది మనుషులకి సాదృశ్యం లేక ప్రభు కంటే ఎక్కువ విలువనిచ్చి దేనికి విలువనిచ్చినా అది నాశనకరమైనదే అన్న విషయానికి జ్ఞాపకం కాబట్టి అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది దాన్ని నువ్వు చూసినప్పుడు జాగ్రత్తగా గ్రహించేలా ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచం నాశనకరమైన హేయ వస్తువు మన హృదయంలో ఇచ్చి కూర్చుంది మతపరమైన జీవితంలో అది కూర్చుందన్న విషయాన్ని మనం కొన్ని వారాల నుంచి రికార్డింగ్స్ లో చూసుకుంటా ఉన్నాం మనం ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది డే బై డే డే బై డే బహు డీప్ గా ఈ టాపిక్ రెండవ దిన ఒకసారి నేను చూపించినది చూడండి మరోసారి రెండవ దిన వృత్తాంతంలో అధ్యాయము మొదటి ఏడు వచనాలు ఎవరైనా చదవగలరా తెలుగులా ఇజ్కియా ఏలనారంభించినప్పుడు ఇరవై ఏండ్ల వాడై ఇరవదేండ్ల వాడై ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎరుసలేములు ఏలెను అతని తల్లి జకర్య కుమార్తె ఆమె పేరు అభియా అతడు తన పితృడకు దావీదు చర్య అంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అతడు తన ఏలుబడి మొదటి సంవత్సరము మొదలు మొదట నేలను యహోవ మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఆజ్ఞ ఇచ్చను లేవీలారా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యుహోవ మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి మన పితరులు ద్రోహులైన ద్రోహులై మన దేవుడైన యహోవ దృష్టికి మన దేవుడైన యహోవ దృష్టికి చెడు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు చెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసింది మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలం మందు ఇస్రాయిలు దేవునికి దూపం వేయకయు దహన బలు అర్పింపకై ఉండేవి అక్కడికి చాలు కాబట్టి హెజకియా ఆశ్చర్యం మొదటి వర్షంలో మనం చూస్తున్నాం హీస్ మదర్స్ ఆమె ఆమె తల్లి పేరు అభియా ద డాటర్ ఆఫ్ జకరియా క్రొత్త నిబంధనలు కూడా మనం ఈ పదాలు విన్నాము కాబట్టి ఇవి రెండు సార్లు జ్ఞాకం చేయబడుతున్నాయి మనకి ఈ అభియా గురించి జకరియా కుమార్తె గురించి హెజకియాకి తల్లి ఐ అయితే హెజకియా యాజకులందరినీ పిలిపించి ఏం చేసిండే మనం ఇక్కడ చూస్తున్నాం ఏం చేసిండే పరిశుద్ధ ఆలయంలో ఉన్న అపవిత్రమైన నాశకరమైన వాటిని అన్నింటినీ తీసివేయమన్నాడు తర్వాత మన పెద్ద ఇంతకు ముందున్న వాళ్ళందరూ ఏ రీతిగా జీవించు ఆ విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు వారు దేవునికి ఎట్లా ఉన్నారు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దాని తర్వాత ఏమన్నాడంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏడవచ్చాం చూడు బ్రదర్ మరియు వారు మండపము యొక్క ద్వారములను మూర్తివేసి దీపములను ఆర్చివేసి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం అందు ఇస్రాయిల్ దేవునికి ధూపము వేకయు దహన బలు చూడండి రెండు పాయింట్స్ ఇక్కడ ఒకటేమో పరిశుధ స్థలంలో అపవిత్రమైన అర్పించడము ఇంకొకటేమో పరిశుద్ధ స్థలంలో అసలే అర్పించకపోవడం తలుపులు మూసేసిరు మంటపానికి మంటపం తలుపులు మూసేసిండ్రు దీపంలో ఆర్పేసిరు దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఆ స్థలంలో మందిరంలో కానీ వాళ్ళు వాటిని ఆర్పేసిండ్రు దాని తర్వాత దూపం వేయడం మర్చిపోయినరు అన్ని బంద్ అయిపోయినాయి అంటే ఆయన వచ్చే టైంకి ఎట్లా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండ్రు మందిరాలు షట్ డౌన్ అయిపోయినాయి అవి నిజంగానే షట్డౌన్ అయినాయి కదా లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం కంప్లీట్ షట్ డౌన్ అయిపోయినాయి ఈ రోజు చాలా మందిరాలు తోడు మేము ఎంత భయంకరంగా ఉంటుందో అన్న భయంతో మందిరాలు తెలుస్తా లేరు ఉందరేమో ధీమాగా ఉన్నారు బట్ మనం అన్నది ఏంటంటే మనం అర్థం తీసుకుంది ఏంటంటే ఇశ్వల్పదులు పరుశుద్ధ స్థలంలో ఏ రీతిగా జీవించు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఒక తగ తెగకున్న వారు లేవలని ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు క్షుద్ధీకరించుకోండి ఇప్పుడు మందిరంలో ఉన్న అపవిత్రతను అంతా తీసి అని చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలా ఈ కాలంకి ఎందుకంటే ఇది ఆత్మీయమైంది నిజంగా లేదు పరిశుధాల మీరు వచ్చి ఈ ప్రవచనం నెరవేరడం కోరు అది ఎప్పుడు కడతారంటే కట్ అది ఎప్పుడు కడతారో కూడా మనకు తెలియదు కడతారా కట్టరా కూడా మనకు తెలియదు అది కట్టినామంటే ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఎందుకంటే ముస్లింల మాస్క్ ఉంది అక్కడ ఆల్ అక్సా మాస్క్ అని ఆ మాస్క్ ని కూలగొట్టి కట్టాల్సి వస్తుంది కాబట్టి అది కూలగొట్టలేరు కట్టలేరు కూలగొడితే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ అరేబియా అరబ్ దేశాలన్నీ బాంబ్స్ వేసేస్తుంది దాని మీద ఇస్రాయల్ దేశం మీద పెద్ద యుద్ధం అవుతుంది ఇస్రాయల్ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వరకు అమెరికా ముందుకు వస్తుంది అమెరికాకి వ్యతిరేకంగా రష్యా వస్తుంది చైనా వస్తుంది అట్లా అన్ని దేశాలు వన్ సైడ్ వీన్ సైడ్ వన్ సైడ్ విన్ సైడ్ తీసుకొని పెద్ద ప్రపంచ యుద్ధం ఈ ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబ్స్ వేసుకుంటారు కాబట్టి మొత్తం కరిగిపోతుంది భూమి ఏం కనిపించదు అన్నట్టు మెల్ట్ అయిపోతుంది మొత్తం అంత భయంకరమైన స్థితి ఉంటది ఒకవేళ వీళ్ళు నిజంగా మందిరం కడితే కాబట్టి ఇంతకాలం వాళ్ళు కట్టకుండా ఉన్నారు ఇటుకలు జమ చేసుకున్నారు అన్ని జమ చేసుకున్నారు కానీ కట్టలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే పరిస్థితి కాబట్టి ఇది ప్రకృతి సహజమైన మందిరం కాదు మూడవ మందిరము ఆత్మీయమైన మందిరం మొదటి రెండు మందిరాలు ప్రకృతి సహజమైనవి సొలమూన కట్టింది దాని తర్వాత హేరోది కట్టింది కానీ మూడవ మందిరమైన మనము ఇది ఆత్మీయమైన మందిరం కాబట్టి ఇప్పుడు నీ హృదయంలో ఉన్న నిష్ నాశకరమైన వాటిని అన్నింటినీ నువ్వు తొలగించుకోవాలా నువ్వు యాచకులు లాగుంటే సేవకులు లాగుంటే అన్న విషయమే మనము దిన రెండవ అధ్యాయము ఇరవై అధ్యాయంలో చూస్తున్నాం మొదటి ఏడు వర్షాలలో అదే అధ్యాయం అదే పుస్తకంలో ఇరవై వచనం చూస్తున్నాం దిన రెండవ దిన వృత్తాంతంలో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వర్షాలు ఐదు వర్షాలు జరుగుదాం పదిహేను వచనం అన్నా పదిహేను నుంచి ఇరవై వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతి ప్రతిష్ఠించుకొని యుహోవ మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యుహోవ మందిరమును పవిత్ర పరుషకు చూడండి తీర్మానించుకోవాలనేది పాయింట్ నేను అనేది నీ హృదయంలో ఎటువంటి నాశకరమైన ఏ వస్తువు ఉన్నా దాన్ని క్లీన్ చేసుకోవాలా మనకు తెలుసు ఎటువంటి నాశకరమైన వస్తువులు మన హృదయంలో ఉంటాయో ూకాసు వార్తలు ఎన్నిసార్లు చూపించినాను ఎవరు నువ్వు ఘనంగా ఇంచుతావో దేవుని దృష్టిలో అది హేయమైంది ఏ మనుషుని అయినా కానీ నువ్వు దేవుని దృష్టిలో ఘనంగా ఇంచితే అది దేవునికి హేయమైంది ఆయనకు రావాల్సిన మహిమని విలువని నువ్వు వేరే వాటికి ఇస్తే అవి హేయమైనవి కాబట్టి మొదటిది విగ్రహాలు నీ హృదయంలో ఏమైనా విగ్రహాలు అంటే వాటిని తొలగించుకోవాలా నీకు దేని మీద మోజున్నా దేని మీద ఎక్కువ విలువ ఉన్నా దాన్ని నేను అందుకే నేను ఇది ఏం చేస్తానంటే విలువగల వస్తువులన్నీ డొనేషన్స్ ఇచ్చేస్తా ఉంటా నేను ఎందుకంటే అది నా హృదయంలో విలువగలది దేవుని కంటే విలువ ఎక్కువ ఇస్తున్నాం ఈరోజు ఇస్సాల్ పదాలు అట్లా చేసిండ్రు ఈరోజు క్రైస్తవులు కూడా అట్లనే చేస్తున్నారు క్యాథలిక్స్ ఏమో మరి అమ్మకి విలువనిచ్చిండ్రు ఏసు ప్రభు కంటే హే వస్తువును నిలబెట్టుకున్నారు వాళ్ళ హృదయాలలో ప్రొటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు ఇస్రాయల్ దేశాన్ని వాళ్ళ హృదయంలో విలువగల దేశంగా నిలబెట్టుకున్నారు పరిశుధ జనం బ్రదర్ వాళ్ళు నిన్నవేం అపవిత్ర జనమా నువ్వు పాపివా నీ పాపంలో కొరికే కదా ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసింది నిన్ను పరిశుధ జనాంగంగా చేసిన పేతు పత్రికలు ఎన్నిసార్లు రుజువు పరిచినాం మనం పరిశుధ జనాంగం చేసుకుంటూ దళితులు రాష్ట్ర పత్రికలు చూపించినాం దేవుడు ఇస్రాయల్ గా నిన్ను ఒకప్పుడు ప్రజగా లేని నిన్ను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు యాజక సమూహంగా చేసుకున్నాడు రాజుల వంశంగా చేసుకుంటూ ఆయన సొత్తుగా చేసుకున్నాడు అంతగా నీకు విలువ ఇస్తే నేను కాదు బ్రదర్ పరుశుద జనము ఇస్రల్ ఫదర్ బ్రదర్ అని నువ్వు ఇస్ట్రల్ ఫదర్ ఏ స్ట్రో కంటే ఎక్కువ లెవెల్ లేపినవు నీ హృదయంలో నాశనకరమైన హే వస్తువు ఇస్రల్ ఫల రూపకం ఇప్పుడు మనం చూస్తుంది ప్రపంచాత్మకంగా పాస్టర్లే హేయమైన వస్తువులాగా నీ హృదయాన్ని ఉన్నారు ఏ చర్చి పెరగా మా పాస్టర్ గ్రేట్ యేసు ప్రభు కంటే ఏసు ప్రభు కూడా అంత వెళ్ళిపోరు పాస్టర్ ఏమన్నా యేసు ప్రభుని తిట్టినా ఏమన్నారు కానీ పాస్టర్ని తిడితే మటుకు పడని పడరా ఇది మన మతంలోనే లేదు ఇస్లాం మతంలో కూడా ఉంది నువ్వు అల్లానేమన్నా ఇవ్వకూడమన్నాడు కానీ ప్రాఫెట్ మహమ్మద్ నువ్వు ఏమన్నా అనుకో నేను చంపాకి ప్రాఫెట్ మొహమ్మద్ని ఏమనద్దు వాళ్ళని అల్లా కంటే ఎక్కువ చూస్తారు అన్నట్టు కాబట్టి ప్రతి మతంలో ఉంది మనకు మనకు బాహాటంగా కనిపిస్తుంది ఇప్పుడు చదువువాడు చూసిన వాడు ఏం చేయాలి దాన్ని ఇప్పుడు నాష్టకరమైన హే వస్తువులు నిలిచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక కాబట్టి నువ్వు చూడాలా ఎక్కడ నిలబడింది నీ హృదయంలో మతపరమైన క్రైస్తవ జీవితంలో ఏది విలువైంది అన్నిటికంటే ఉదాహరణకి క్రిస్మస్ పండుగ వస్తే యేసుప్రభుకి ఎంత టైం పెడతామో క్రిస్మస్ అలంకరణకి ఎంత టైం పెడతాం అక్కడే తెలిసిపోయింది హేక హేయమైన వస్తువు ఉదాహరణకి ఇంటి మీదికి పోవాలా ఆ స్టార్ కనెక్షన్ ఇవ్వాలా ఆ కేబుల్ గుంజాలా దానికి ప్లగ్ పెట్టాలా ఆ స్టార్ వెలిగించాలా ఎంత విలువ అది చెట్టు అలంకరించాల ఒక రెండు మూడు గంటలు ఖర్చు పెడతారా చెట్టు కొట్టుకొస్తారు దానికి పెడతారు ఏ రోజైనా రెండు మూడు గంటలకు మోకాల మీద ప్రార్థన చేసింటారా ఏసుప్రభుకి అదన్నట్టు ప్రతిదీ ఉదాహరణ కేక్స్ తెచ్చుకొని పెట్టుకుంటారు కేక్ ఎంత ప్రీతి క్రైస్తవులకి కేక్స్ అంటే వాటికి ఎంత విలువ ఇస్తారో కేక్స్కి బర్త్డేసే కానీ యానివర్సరీ కానీ ఏవైనా కానీ కేక్లకి అంత విలువిస్తారు తర్వాత ఆహారం నీ కడుపే వారి కడుపే వారి దేవత అంటే కడుపు అంటే జీవనం ఈ లోకం అన్నట్టు కడుపు ఈ లోకానికి సాదృశ్యం కాబట్టి హృదయంలో ఈ లోకం మీద ప్రీతిని ప్రేమని ఎక్కువ పెంచుకున్నావు అది నాశనకరమైన హేయ కాబట్టి ఇవేం చేస్తాయంటే నీ హృదయంలో ఏసుపురవుకి రావాల్సిన ప్రాధాన్యత నువ్వు దేనికి ఇచ్చినా కానీ అది నాశనకరమైన హేయ వస్తువు బాహాటంగా చూపించినది ఏంటంటే నేను చూసినా నేను చదువుతున్నా కాబట్టి నేను గ్రహించగలుగుతున్నాను కాబట్టి మీరు కూడా దాన్ని చదవాలా గ్రహించాలా చూస్తున్నదని గ్రహించాలి ఉదాహరణకి క్యాథలిక్ మతంలో మరి ఉన్నత స్థలం కల్పించారు వారి హృదయాలలో తర్వాత సెయింట్లకి లేక పునీత అంటారు పునీతులు అంటారు వాళ్ళ భక్తులకి పునీతులు అంటారు క్యాథలిక్స్ సెయింట్స్ అంటారు ఇంగ్లీష్ లో సెయింట్ యాంతోనీ సెయింట్ మేరీ సెయింట్ దిస్ సెయింట్ ఎంతమంది సెయింట్లు సెయింట్ యాండ్రు సెయింట్ ఫిలోమినా సెయింట్ పీటర్స్ సెయింట్ పాల్ ఇట్లా అన్ని రకరకాల పేర్లు ఉంటాయి సెయింట్ల సెయింట్లకి వాళ్ళ హృదయంలో ఎంతో విలువ వచ్చింది ఒక రీతిగా చెప్పాలంటే ఏ సుప్రోకు రావాల్సిన విలువని ఆ సెయింట్లకు ఇచ్చారు ఎందుకంటే ఎవరైనా క్యాథలిక్స్ అడిగితే వాళ్ళు చెప్తారు సెయింట్ ఎందుకు ఎందుకు సెయింట్ మీరు పూజారు సెయింట్ని ఎందుకు మీరు ఫోర్ ఆయన స్టాచ్యూ పెట్టుకున్నారంటే సెయింట్ మాకు దేవునికి మధ్యవర్తి వాళ్ళు చాలా పరిశుద్ధమైన ప్రజలు కాబట్టి జనులు కాబట్టి వాళ్ళు వాళ్ళకి మేము ప్రార్థన చేస్తే మా పక్షన వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు ఎందుకంటే మేము పాపంలో ఉన్నాం కాబట్టి మేము డైరెక్ట్ గా ప్రభుకి ప్రార్థన చేయలేం అందుకని మా పక్షంగా వాళ్ళు ప్రభుకి ప్రార్థన చేస్తారు అని మధ్యవర్తి లాగా సెయింట్లను పెట్టుకున్నారు కేథలిక్ మతస్థులు మరి అమ్మ కూడా మధ్యవర్తే నేను మా ఇంటి దగ్గర ఒక కేథలిక్ చర్చ్ ఉంది ఒక రోజు నేను అదేదో హాలిడే రోజు వాళ్ళు స్పెషల్ స్పీకర్స్ కి బయటకు చాలా మంది వచ్చి వింటున్నారు వాక్యాల చర్చిలో నేనేమో ఇట్లా వచ్చి వింటా ఉన్నాను ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఏమో స్టేజ్ మీద ఎక్కిండ్రు ఇంకా వాళ్ళు మరి గురించి ఒక గంట సేప నుంచి ఉన్నారు ఒగిడినాక ఇంకా ప్రేయర్ చేసింది ఆ ప్రేయరు నువ్వు వింటుంటే నాకు ఎంత బాధ అనిపించిందో వాళ్ళు ఏడుస్తూ అమ్మ మరి అని ఏడుస్తా ఉన్నారు ప్రార్థనలో అరే అదే ప్రార్థనను సరైన ప్రార్థన చేసింటే నీకెప్పుడో సత్యం బయలుపరచబడి ఓ అమ్మ నాకు ఇట్లా చేయమ్మా నాకు అట్లా చేయమ్మా నా పక్షంగా నువ్వు మాట్లాడమ్మా నీ కొడుకుతోని అదేమన్నా ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నారు ఇది నీ హృదయంలో సెంట్లకి సెంట్ యాంతోనీ దగ్గర పోయి ఆ చర్చ్కి పోయి సెంట్ యాంతోనీ నా పక్షంగా దేవుని తను మాట్లాడు నా టెన్త్ క్లాస్ పాస్ చేయి నాకు ఉద్యోగం ఇప్పి నా పెళ్లి చేయి ఇట్లా ప్రార్థన చేస్తారు వారి హృదయంలో నాశకరమైన ఏ వస్తువు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి కంప్లీట్ నాశనం అయిపోతుంది ఆ వ్యవస్థ అదే రీతిగా ప్రొటెస్టెంట్ గ్రూప్ మతపరమైన క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్న ప్రతి మతంలో ఆ పాస్టర్ కి మా చర్చే గొప్పది మా బోధనే గొప్పది బోధ లెవెల్కి తీసుకొచ్చేసుకో నాశనమైన హేయ వస్తువులు వారి హృదయలా నిలబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి వీటన్నిటి నుంచి ఎవడు కాపాడతాడు చర్చకి దేవుడు కూడా కాపాడాడు కదా దేవుడు కాపాడాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు దిన వృత్తాంతం రెండవ అధ్యాయం అధ్యాయం కండిషన్ ఏంటంటే నువ్వు క్లీన్ చేసుకోవాలా నువ్వు తొలగించాల వాటికి నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా నీ ఫ్యామిలీ మెంబరే నిలిచిండు నీ నీ హృదయంలో హేమైన వస్తువులాగా నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీ కొడుకు కావచ్చు నీ కూతురు కావచ్చు వాళ్ళని నువ్వు ఏసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అది హేమైన వస్తువు పాస్టర్ ని పాస్ట్రమ్మని సంఘాన్ని సంఘ సభ్యులని ఎవరినైనా కానీ ఎక్కువగా నువ్వు ఘనంగా ఎంచితే అది ఏమైన వస్తువు దేవుని దృష్టిలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బాధ్యత నిర్వర్తించడం కుటుంబం పట్ల ఎందుకంటే నీ బాధ్యత కుటుంబాన్ని పోషించడం పిల్లల్ని పోషించడం భార్యని పోషించడం భర్తని చూసుకోవడం అవన్నీ బాధ్యతలు కానీ ప్రభు కంటే ఎక్కువ ప్రేమించడం వాటిని అది విగ్రహం అన్నట్టు ఆయన దృష్టిలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించను దేన్ని ఎక్కువ ప్రేమించను నాకు మీరు పాత్రలు కారన్నట్టు మేషవర్త పదవి తీస్తాం మా వాక్యం కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే దేవుని మందిరాన్ని మీరు క్లీన్ చేయాలి చూడండి చదువులేదా పదిహేను వచ్చిన వీరు తమ సహోదరులను సమకూర్చి అమ్మును ప్రతి ప్రతిష్ఠించుకొని మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యహోవ మందిరమును పవిత్రపరచకు వచ్చి చూడండి వచ్చింది తీర్మానించుకోవాల ఇప్పుడు మనం మందిరాలను పవిత్రపరచుకోవాల నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలా అబద్ధ బోధ నుంచి బయటికి రావాలా ర్యాక్చర్ కల్ట్ బోధ నుంచి బయటికి రావాలా డిస్పెన్సేషనలిజం బోధ నుంచి బయటికి రావాలా ఈ సైండ్ హుడ్ బోధ నుంచి బయటికి రావాలా మదర్ వెనిరేషన్ బోధ నుంచి బయటికి రావాలా ఇట్లాంటి రకరకాల మోసకరమైన బోధలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా బోధలు ఒక బోధ ఏంటంటే ఏస్ లో వచ్చేసిండు రెండు సంవత్సరాల క్రితమే అని ఒక బోధ దాని ప్రిటరిజం బోధ అంటారు ప్రిటరిజం అంటే ఆల్రెడీ వచ్చేసిండు వెళ్ళిపోయి మనం నీకు తెలవకుండా ఎట్లయింది ఇదంతా ఎట్లా రుజువు పని వచ్చినట్లు ఎవ్వరు రుజుపరచలేడు కానీ అదొక బోధ అట్లా రకరకాల బోధలన్నీ వాళ్ళ హృదయలో అపవిత్రమైన వస్తువుల్లాగా వచ్చింది జమ ఇప్పుడు మీరు రెడీగా ఉండాల క్లీన్ చేయడానికి మీరు ఈ ఈ వాక్యాలని ప్రేమ పూర్వకంగా చెప్పడం సిద్ధపడాల హాస్టల్ స్వీకరించారు మనకు తెలుసు ఎందుకంటే అవి రెండు గుంపులు కాబట్టి మొదటి రెండు గుంపులు చర్చ్ ఎల్డర్స్ చర్చ్ పెద్దలు పాస్టర్లు ఇవి స్వీకరించరు ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చినావు కదా అందుకు స్వీకరించారు లోపల నుంచి వాడికి ఇవి అర్థమే కాదు ఎందుకంటే పులుపు అంతా పులిపే ముద్ద అంతా కొంచెం పులిసిన పు పులుపు ఉంటే అంతా పుల్లో కానీ అట్లా ఉంటే అబద్ధ బోధ ఈ రోజు జరుగుతుండేది అది బహు డేంజరస్ బోధ మనం దాని ప్రకారంగా పోతే కాబట్టి ఇప్పుడు పదహార వచనంలో యాజకులు లోపలికి వెళ్ళారు చదవండి ఎవరన్నా రెండవ దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయము పదహార వచనం వస్తువులన్నిటినీ మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీలో ముక్తి శ్రీదోవాగులో అది మనం కూడా ఇది ఇది పాటిస్తా ఉంటాం సరే ప్రకృతి సహజను కూడా పాటిస్తాం ఏంటంటే యాజకులు మందిరం లోపలి పోయి ఎక్కడెక్కడ అపవిత్రమైన వస్తువులు ఉన్నాయో వాటి అన్నిటినీ బయటికి తీసుకొచ్చారు చూడండి అది మన బాధ్యత నీ హృదయం అనే పరిశుద్ధ ఆలయంలో ఎక్కడెక్కడ దాగనున్నాయో అపవిత్రమైన అన్ని వాటిని బయటికి తీసుకొని రాగలవా క్రైస్తవ జీవితం అంతా విధేయతకు సంబంధించింది చాలా మంది విశ్వాసం సంబంధించింది అనుకుంటారు నీకు విధేయత లేకుంటే విశ్వాసం లేదన్నట్టే కదా విశ్వాసం లేకుంటే విధేయత ఉండేది రెండు ఇంపార్టెంటే రెండిట్ల కంటే ముఖ్యం విధేయత అబ్రాము కని విని అరగని దేవుని స్వరం విని విధేత చూపించి బయటకు వచ్చింది అందుకు విశ్వాసం వచ్చింది ఫస్ట్ ఒబీడియన్స్ దాని తర్వాతనే ఫెయిత్ కాబట్టి వీళ్ళు ఏం చేశారు లోపలి చూపించి యాజకులు ఏం చేసిండ్రు మందిరం లోపలి అంత చెడు అంత బయట తీసుకొచ్చారు బయట తీసేస్తే లేవీళ్ళు ఏం చేశారో చూడండి వాటిని తీసుకుపోయి కిద్రను వాగులో పడేశారు కాలువ కాలు అంట ఒకరి చెప్పాలంటే మనం కూడా అదే చేస్తాం కదా కాలువలో పడేస్తాం మొన్న కూడా రీసెంట్లీ కూడా అట్లనే అన్ని వస్తువులు బొమ్మలు పూజ సామాగ్రి ఫోటోస్ అన్ని తీసుకపోయి వాటిని పంధించి ఒక వాగులో పడేసి వచ్చినాం ఇక్కడ ఉంది వాక్యం అవి కొట్టుకొని పోతే ఎక్కడనో గ్యాప్ గ్యాప్ కనుక రాకుండా ఇది వాళ్ళు ఎప్పుడు చేశారంటే చూడండి నవ్ దే బిగాన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ కాబట్టి మనకు తెలియాల ఫస్ట్ డే ఏంటనేది దేవుని క్యాలెండర్ ప్రకారంగా మార్చ్ ఏప్రిల్ మధ్యలో వస్తుంది ఫస్ట్ డే ఫస్ట్ మంత్ బైబుల్ క్యాలెండర్ అంటాం దాన్ని లేక లార్డ్స్ క్యాలెండర్ అంటాం ప్రభు క్యాలెండర్ అంటాం దాన్ని అది ఎప్పుడు వస్తుంది మార్చ్ ఏప్రిల్ మధ్యలో పడుతుంది అది డేస్ అబీబు నెల అంటారు దాన్ని అయితే మొదటి నెల మొదటి నెల మొదటి రోజు తర్వాత ఎనిమిదవ రోజు అదే నెలలో ఎనిమిదవ రోజు వాళ్ళు ఆ మంటపాన్ని దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తాం మొదటి నెల మొదటి రోజు దాని తర్వాత ఎనిమిదవ రోజు కాబట్టి మొదటి నెల మొదటి రోజున వాళ్ళు బయలుదేరినట్లు మనం అక్కడ చూస్తున్నాం వాళ్ళు ఆరంభించారు క్లీనింగ్ ఆరంభించారు దాని తర్వాత వారిని వారు పరిశుద్ధ పరచుకున్నారు దాని తర్వాత ఎనిమిదవ దినంన మంటపం దగ్గరికి వచ్చారు కాబట్టి ఎనిమిది రోజుల్లో దేవుని యొక్క మందిరాన్ని మొత్తం క్లీన్ చేశారు దాని తర్వాత రోజు అది కంప్లీట్ చేశారు అంటే సిక్స్టీన్ డేస్ మొత్తం పదహారు రోజులు వాటిందన్నట్టు మొత్తం క్లీన్ చేయడానికి దాని పోయి రాజు చెప్తున్నారు చూడని మేము చేసినాను ఇక్కడ హెజకయ్య మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు యాజకులు ఆయన యాచకులు లాగున్నారు ఈ ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా దేవునికి చెప్పాలా ప్రభు నేను దీని నుంచి బయటకు వచ్చిన ప్రభు ఎంత కష్టమైంది నాకైతే గతంలో బహుశ్రమ అనుభవించినది ఎంతమందిని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నిషిద్ధమైన వస్తువులన్నీ నా హృదయానికి బయటికి వెళ్ళిపోతున్నాయి అబద్ధ బోధలు అన్నిటి నేను ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత అన్ని తీసి పడేసిన ఒకప్పుడు ప్రకటించిన వాడిని వాటిని తీసేసిన తీసినప్పుడు నాకు ఎటువంటి రెసిస్టెన్స్ వస్తుంది నాకు తెలుసు అప్పటికీ ఒకరోజు అన్న నువ్వు ఒకరోజు ఈ రీతిగా వాక్యం చెప్తున్నావు ఈరోజు ఎట్లెందుకు చెప్తున్నావు అన్నా అని కూడా ఒక సిస్టర్ అడిగింది నేను చెప్పిన ఆ బ్రదర్స్ చనిపోయిండు సిస్టర్ ఈ బ్రదర్ వేరే బ్రదర్ సిస్టరే దాని తర్వాత ఆ సిస్టర్ మళ్ళా ఎప్పుడు రాలే మన శివకి ఎందుకంటే నేను నేను ఒక స్థితిని మార్చుకున్నాను నా హృదయాన్ని మార్చుకున్నాను ర్యాప్చర్ బోధని ప్రబోధించిన వాడిని ర్యాప్చర్ బోధని ధృణీకరించిన వాడిని ఈరోజు ఖచ్చితంగా ఆ రోజుల్లో విన్న వాళ్ళకందరికీ తెలుసు నా గురించి అది చాలా స్ట్రాంగ్ బోధ అది జీర్ణం చేసుకపోయి ఉంటుంది నర నరాలలో బయట తీయడానికి ఎంతో కష్టమైంది నాకు ఎందుకంటే అది నేను ప్రతి ఒక్కరిని వ్యతిరేక ప్రతి ఒక్కరిని ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులను ఎదుర్కోవాలా మదర్ని ఎదుర్కోవాలా బ్రదర్స్ని ఎదుర్కోవాలా వైఫ్ని ఎదుర్కోవాలా పిల్లలను ఎదుర్కోవాలా చర్చెస్ని ఎదుర్కోవాలా ఎంతమంది పాస్టర్లను ఎదుర్కోవాలా ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకం ఎక్కడ ఆ టాపిక్ ఓపెన్ చేసినా నాకు వ్యతిరేకంగా అయిపోతుంటారు మరి అది నేను తీసేసుకోకను నాకు తీసుకోకపోతే నాకు కష్టం అది బట్ నేనే కాదు అనేకులకి దాన్ని చూపించి దా వాళ్ళ హృదయల నుంచి దాన్ని బయట తీసుకోవడానికి నేను ఎంత ప్రయత్నించినా కానీ పాస్టర్లు కూడా రిసీస్ చేసి నాకు అది ప్రతిసారి జరుగుతా ఉంటది నా నిషిద్ధమైన ఇవన్నీ నాష్టకరమైన విలువగా ఇవన్నీ ఈ లోకపు దృష్టిలో విలువైన దేవుని దృష్టిలో పెంటవి వాటిని తీసుకొచ్చి నీ హృదయంలో విలువగా వాటిని పెట్టేసుకున్నాను ఆ బోధకు ఎంత విలువ ఇస్తావో బోధ కొరకు మనుషులు ప్రాణాలే పెడతారు తర్వాత ఇరవై వచనంలో చూస్తున్నాం ఆ రాజైన హెజకియ ఉదయనాలే తన సామంత రాజులందరినీ తీసుకొని పట్టణానికి వెళ్ళిండు వెళ్ళి దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం అక్కడ చూడండి ఇది ఆత్మీయ సత్యం మీరు అర్థం చేసుకోవాలా ప్రభు నీ హృదయానికి రావాలా నీ హృదయమే మందిరం కాబట్టి ఎజగియా మన ప్రభుకి నీడ వంటి వాడు రాజు రాజులకు రాజు అయిన మన ప్రభు నీ హృదయానికి రావాలంటే మటుకు నువ్వు వాటన్ని నీ హృదయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చెడుగు లేక నాష్టకరం అయిన వస్తువులు వాటి అన్నిటినీ తీసిపడేయాల లిస్ట్ అవుట్ చేసుకోక పేపర్ పెన్సిల్ తీసుకొని నీ బోధ ఎట్లా ఉంది నువ్వు ఎటువంటి బోధన నమ్ముతున్నావు దాని ఈ లోకంలో దేనికి ఎక్కువ నువ్వు ఘనంగా ఎంచుతున్నావు వాటన్నిటినీ లిస్ట్ అవుట్ చేసుకో ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన ఎందుకంటే విధేయత చూపించకపోతే నీ సేవలు అద్భుతం జరగవు నాకు అది సీక్రెట్ బయలుపరచబడింది ఎందుకు అద్భుతాలు జరుగుతలేవంటే విధేయత లేకపోవడం వల్ల విశ్వాసం ఉంది కానీ విధేయత లేదు నన్ను వెంబడించేవాడు తను తను ఉపేక్షించుకోమట్లాడు కదా ఎంత కష్టం అది ఇంగ్లీష్లో డినై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది ఏం తెలుసా నువ్వు ఎవడో నీకు తెలియదు అన్నట్టు ఊర్లేదు అన్నట్టు దేనికి గురించి నువ్వు ప్రాబ్లం అది డినైంగ్ అంటే మనం అట్లుంటామా నా గుర్తింపు రావాలా నేనే ముందుండాలా నా పేరు గెలవాలా అనేసి ప్రయత్నిస్తామంటామే మనం ఎప్పుడు మిమ్మల్ని ఉపేక్షించుకుంటున్నాం ఎవడైనా నన్ను వెంబడింపగనడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను నన్ను వెంబడించుమన్నాడు అన్నడలేదా ఉపేక్షించుకోవడం అంటే అన్నిటిని తృణీకరించుకొని నీ వ్యక్తిగత గుర్తింపులని నీ కోరికలను అన్నిటిని తృణీకరించుకొని శ్రమను అనుభవించాలా శిలువను మోయడం అంటే శ్రమను అనుభవించాలి లోకంలో భారాన్ని అనుభవించాల అప్పుడే నీ సేవ ఫలభరితమవుతుంది ఆయన విధేత చూపించి సిలవను మూసిండు కాబట్టి ఆయన సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు ఆయన ఆదామ ఇచ్చిండు సృష్టి ఆరంభాన్ని ఆదామ వాళ్ళు దాన్ని సైతానికి ఇచ్చిండ్రు సైతాన్ దగ్గరికపోవడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిండు ఎంత మంచి దేవుడ చూడండి ఈశ్వరు కాబట్టి హెజక్య ఉదయాన్నే లేసి తన సామంత సామంత రాజులతో పాటు కలిసి దేవుని యొక్క మందిరానికి వెళ్ళిండు ఏసుప్రభు తన దాసులని తన భక్తులను అందరినీ వెంట పెట్టుకొని రాబోతుండ త్వరలో అపవిత్రంగా ఉంటే నీ హృదయంలో నిషిద్ధమైన ఈ నాష్టకరమైన వస్తువులు ఉంటే ఆయన ఎట్లా వస్తారు నీ దగ్గర చెప్పండి ఎందుకు రాడో చూడండి ఓర్ణ చదవండి దీర్ఘమ్మ కాండము మొదటి నెల పద్నాలుగవ తేదీ ఎక్కడ చూడదు సార్ పన్నెండు ఇది పన్నెండవ అధ్యాయం చూడండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఉంది చూడండి పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన దినములు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుష్యుడు ఇస్రాయేలీలలో నుండి కొట్టి వేయబడిని పంతొమ్మిది చదువుతున్నావు నేను చదివింది పదిహేను అన్నా పదిహేను కాదు పద్దెనిమిది ఓకేనా మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలము ఆ నెల ఇరవై తేదీ ఒకటి దినము సాయంకాలము వరకు మీరు పులియని అని రొట్టెలను తినవలను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేదీను ఉండకూడదు అది పులుపు అంటే అపవిత్రమైంది కాబట్టి మీ ఇండ్లలో ఉండద్దు మీ శరీరంలో ఉండద్దు అని ఆ విషయం పులుపు అపవిత్రమైనది కాబట్టి పులుపు అపవిత్రమైన జీవితము శారీరకంగా ఆలోచిస్తనేమో పాపపు జీవితము ఆత్మీయంగా తీస్తే అపవిత్రమైన మనుషుల కల్పితములు భూతంలో బోదా దయంలో బోధ ఇవన్నీ అపవిత్రమైనవి వాటి నుంచి బయట రావాలా అవి రొట్టెలు కదా పులి అని రొట్టెలనే తినాలా పులిసినది ఏది ఉండదు కూడదు అని అక్కడ ఉంటే ఏమవుతుంది పంతొమ్మిది వచ్చిన చూడండి సెవెన్ డేస్ ఏడు దినములు మీ ఇండ్లలో పొంగిన దేది ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన గాని ఇస్రాయేలీల సమాజంలో నుండగా కొట్టివేయబడు కాబట్టి పులుపు ఉన్న జీవితాలు ఏమవుతాయి కొట్టివేయబడతాయి అంటున్నాడు నీ హృదయంలో నాశనకరమైన హేయ వస్తువు ఉంటే ఏమవుతుంది నేను నాశనానికి నడిపిస్తుంది అంతే తేడా నాశనం అంటే సమూల డిస్ట్రాక్షన్ కంప్లీట్ డిస్ట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్ లో డెసోలేషన్ అంటారు ఇంకా మంచి పదం అది డెసలేషన్ అంటే ఇంకక్కడ జీవమే ఉండదు మొత్తం ఎండిపోయిన ఎడారిలాగా తయారవుతుంది డెసలేషన్ అంటే కాబట్టి జీవితం అట్లా తయారు ఉండాలంటే నువ్వు నీలో ఎటువంటి అపవిత్రమైన జీవితం ఉండొద్దు పులుపు ఉండొద్దు నీ హృదయంలో దేనికి కూడా నువ్వు ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు కొంచెం కష్టమే కానీ మనం కఠినం చేసుకోలేం హృదయం ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటాము పాస్టర్ని అసన్మానిస్తాము పాస్టర్ని పోషిస్తాము అన్ని కరెక్ట్ వాళ్ళకి కానుకలిస్తాము వాళ్ళు కూడా జీవించాలి అన్ని ఇంపార్టెంట్ కానీ ప్రభు కంటే కాదు కుటుంబంలో కూడా అంతే అందరూ ఇంపార్టెంట్ కానీ ప్రభు కంటే కాదు ఎప్పుడన్నా ప్రతి దాంట్లో ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఆయన నామం చేస్తున్నాం కదా ప్రార్థన ప్రతిదీ ఆయన నామంలోనే చేస్తుంటాం కాబట్టి నువ్వు కొట్టివేయబడకుండా ఉండాలంటే ఆయన సన్ని సమాజం నుంచి కొట్టివేయబడకుండా ఉండాలంటే ఈవెన్ అనుయుడు కూడా అంట అనుయుడే కానీ ఇష్టల పదలే కానీ కొట్టివేయబడకుండా ఉండాలంటే మటుకు నీలో అపవిత్రమైనది ఉండకూడదు నాష్టకరమైన వస్తువులు ఏవి కూడా ఉండకూడదు నువ్వేం చేయాలా ఏది కూడా పులిసిన దాన్ని నువ్వు తినకూడదు నీ ఇంట్లోనికి అవి రాకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాతనే ఆ పులుపుని తీసేస్తేనే గాని నీకు రక్షణ జరగదు అన్న విషయాన్ని మోషే ద్వారా మనం నేర్చుకుంటాం ఇరవై రెండవ వచనంలో చూడండి అక్కడ ఇరవై ఇరవై వచనంలో మోసస్ కాల్ ఫర్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ ఇస్రాయల్ అండ్ సైడ్ అండ్ దెబ్ డ్రా అవుట్ అంటే యూ అ ల్యాబ్ అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీస్ అండ్ కిల్ ది పాస్ ఓవర్ చదువు వచనం కాబట్టి మోసే ఇస్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పసుపును వధించుడి మరియు మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకిమ్మ పైకిమ్మికిని రెండు నిలువుల కమ్ములకును పల్లెములో నీ రక్తమును తాకింపవలను తర్వాత మీలో ఉదయం వరకు ఇంటి ద్వారం నుండి వెళ్ళకూడదు కాబట్టి బలి పశువు పసకా పశువుని ఏరీతిగా బలి అర్పించి దాని రక్తాన్ని ఏరీతిగా మీ ద్వార బంధాలకు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండూ ఎప్పుడైతే ద్వారబంధములకు రక్తము దొరికి రక్తం ఉంటుందో అక్కడి ఆ దేవుడు దాటిపోతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ద లార్డ్ విల్ పాస్ ఓవర్ ద డోర్ and will not suffer the destroyer to come into your house and he devudu em chestundo devudu danni daati povatappudu saithani kuda daatla adugu vetlida anna vishayam ikkada maatladutunna <laughs> chuduvai 23 vachanam yehova ayguptilanu hatamu cheyitaddu desa sancharamu cheyitu dwara bandapu pai kammi medanu rendu niluva kamulla medanu unna raktamunu choochi yehova aa talapu nu daati povunu మేము అతము చేయుటకు నీ ఇళ్లలోనికి సంహారకుని చోర నీయుడి చోర నీయడు నీయడు ఆయన ఏ ఇంటిని దాటిపోతాడో సైతాన్ కూడా ఆ ఇంటిని దాటిపోవాల్సిందే ఏ ఇంటి దగ్గర నిలబడతాడో సైతాన్ అలా వస్తుంది ఈ ఇంటికి నేను తీర్పు తీస్తున్నాను కాబట్టి దాటిపోవడం అంటే దాన్ని అది కాపాడబడింది అన్నట్టు మిగిలిపోయింది అన్నట్టు ఇది శాశ్వతమైన నియమం అని జరుగుతుంది ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ వచనంలో ఇది శాశ్వతానికంటే ఈ శాశ్వతం ఇప్పుడు ఈరోజు లేదు రెండు సంవత్సరం వరకు బలు లేవు మళ్ళీ ఇంటికి ఏం కోసుకుంటున్నారు రక్తం ఈసారి బదులు కంప్లీట్ గా మర్చిపోయినారు బలు రెండు వేల ఇరవై మనం అనుదిన బలులు లేవు పసకా బలులు ఏ సంవత్సరానికి ఒకటి లేదు మొత్తానికే ఏ బలి లేదు ఇక్కడేమో ఇరవై నాలుగవ అధ్యయనంటే ఇది శాశ్వతమైన ఆజ్ఞ మీకు ఇది మీ పిల్లల పిల్లలకి మీరు ఇది చెప్పాల శాశ్వతంగా అని చెప్తున్నారు వాళ్ళు చేస్తలేదు కానీ మనం చేస్తున్నాం శాశ్వతంగా ఎందుకంటే పసక పశువే మన ప్రభు కాబట్టి ఆయన రక్తము శాశ్వతంగా మనము జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రతి ప్రభు బల్లాలో పాలు పొందినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం ఉదయం నిద్ర నుంచి అది జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కడ ప్రార్థనలు పోయినా మరణ మరణపుస్తాపన పునరుదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఆచరిస్తున్నాం కానీ విశల్పాలు ఆచరిస్తలేరు ఆ రీతిగా మనము నాష్టకరమైన హేయ వస్తువుని తొలగించుకున్నాం మన హృదయం నుంచి కానీ ఇంకా గోపప్ప జనం హృదయంలో ఉందది యోహన్ సువార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగవ మనం చూస్తాం నా శరీరాన్ని తినువాడు నా రక్తాన్ని త్రాగువాడికే నిత్య జీవం కలదన్నాడు నేను అంత్య దినంలో నేను వాడిని లేపుదును అంటాడు అంత్య దినంలోనే లేస్తారు అంత్య దినంలోనే లేస్తారు ముందు వాడు అది బహు కష్టం ఆ ని తృణీకరించడం లేదు నేను శ్రమ చూడకుండా పోతాను నాష్టకరమైన హే వస్తువును తెచ్చిపెట్టుకున్నాను నీ ఇక్కడ చాలా బాగా చెప్తాడు వ్యూహన్సు వార్త ఆరవ అధ్యాయం యాభై నాలుగవ అంత్య దినంలో నేను వాడిని నా రక్తంలో నా శరంలో పాలు పొంది నా రక్తంలో తా రక్తం తాగిన వాడికే నీత్య జీవం వాడిని అంతే నేను వాడిని లేపుతుడు ఆయన శరీర రక్తంలో పాలు పొందకపోతే ఆయన నీళ్ళు నివసించడు నాష్టకరమైన నివసిస్తే అందుకే ప్రతి ఒక్కరు త్వర త్వరగా బాప్ త్వరగా బాప్సి పొంది ఆయన శరీరం రక్తంలో పాలు పొందాలని అప్పుడే చూడండి ఇరవై యాభై ఆరవ వర్షం చదివండి ఎవరైనా యోహన్ సు అధ్యాయము యాభై ఆరవ ఇంకొక పది శరీర నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఎందుము చూడండి ప్రభువు మన హృదయంలో ఉండాలా మనము ఆయనలో ఉండాలా ఇది చాలా ఆశ్చర్యం కదా ఏ స్ప్రవ్ మన హృదయంలో ఉన్నాడు తండ్రి కూడా మనతో పాటు ఉన్నట్టే పరిశుధాత్ముడు కూడా మన పాత్ర ఉన్నట్టే తండ్రి కుమారుడు పరిశుధాత్మ మనలోనే ఉన్నట్టే వాళ్ళు వాళ్ళు ఒకటే కదా కాబట్టి ఆయన శరీరక్తంలో పాల్ పొందిన వాడిలోనే ఆయన నివసించగలడు ఆయన శరీరక్తంలో పాల్ పొందిన వాడి హృదయంలో నాశనకరమైన హేయ వస్తువు ఉంటాయి ఎందుకంటే నువ్వు పాపం నుంచి వీడలో పొందుతూ ఉంటావు కాబట్టి అవన్నీ తీసేస్తా ఉంటాయి ప్రతిసారి నేను కొన్నప్పుడు ఒక వస్తువు తీసేస్తావు అన్నట్టు అట్లా అన్ని ను నువ్వు తీయగలుగుతూనే ను నువ్వు క్లీన్గా లేవు అన్నట్టు క్లీన్గా లేకపోతే ఆయన నీ హృదయలోకి ఆయన నీ లేకపోతే నీ సేవలో కార్యాలు జరగవు నువ్వు తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ మనిషి నీ చేతులు పడకుండా అనుకో నువ్వు అప్పుడే గ్రహించాలా నాలో ఏదో ఎప్పుడైతే నువ్వు దయ్యం తలమి చేయబెడతావో నీలో అగ్ని ఉంటది కాబట్టి అది భరించలేక కాలిపోతున్నా అంటది నువ్వు తలమి చేపెట్ట అగ్ని పోతుంటది కానీ వాడు నీ చెయ్యి పట్టుకొని తినికి చూస్తూ నీ చేయి పట్టుకుంటు అంటే సంథింగ్ నీలో ఏదో లోహం ఉందన్నట్టు ఏదో ఏ వస్తువు అది నీ నా అడ్డగిస్తుంది వానికి అవకాశం ఇస్తుంది ఇది నా శరీరం అని పట్టుకుంటాడు నీ కాబట్టి ఇవన్నీ సూచనను గ్రహించి నువ్వు ఇటువంటి దౌర్భాగ్యమైన ఈ శరణం నుంచి ఎట్లా విడుదల పొందాలన్న ప్రయాసం నీకు అవసరం నాశకరమైన హే వస్తువు బిల్డింగ్లో పెట్టుకోవడం కాదు హృదయంలో పెట్టుకోవాలకు మొన్న ఒక లెక్చరర్ ఒక బహుమానం ఇచ్చింది ఆమె వేరే కాలేజీలో పనిచేస్తుంది ఆమెకు నేను ఒక చిన్న సహాయం చేసిన చేస్తే ఆమె ఒక జీజస్ బొమ్మ పట్టుకొని వచ్చింది పంచలో హలితం చేసిన పెద్ద బొమ్మ అది చెప్పండి ఇప్పుడు నేను తీసుకపోయి ఇంట్లో పెడితే వాళ్ళు ఏమంటారు మా వాళ్ళు హే వస్తువు తెచ్చిపెట్టినామంటారు కానీ అది బహుమానం ఇచ్చింది మంది దాన్ని ఏం చేయాలా చాలా పెద్ద బొమ్మ బొమ్మలేముంది దానికి నువ్వు దాన్ని పూజ చేస్తే అది నీకు బెదరకొచ్చి కూర్చుంటుంది ఫోటోలు పెట్టుకోమని ఫోటోలు తీయమని నేను ఎప్పుడు చెప్తలేను నేను అనేది ఏంటంటే నీ హృదయ తెచ్చిపెట్టుకుంటున్నావు అది నువ్వు చేస్తున్న తప్పు ఉదాహరణకి ఒక వాక్యం చూపించి నేను ముగిస్తా సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో ఎవరన్నా సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి చూస్తాం రెండు వచనాలు చూస్తాం ఎవరు తీసుకోవాలా ఈ యొక్క హిసోపుచ్చారు తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసుకొని ఆ నేలలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోత్సహించగలను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలను ఏడవ దినమున వాడు పాపశుద్ధి తన బట్టలను ఊదు స్నానము చేసి ఇది నీటికి సంబంధించింది అక్కడ రక్తం గురించి ఇందాక గురించింది అక్కడ ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు పర్వ రాజులు మన ప్రభు జ్ఞాపం చేసింది కాబట్టి ఇవన్నీ చిహ్న పరంగా ఎప్పుడో నీడలు మనకు చూపించింది దేవుడు భవిష్యత్తులో ఇవన్నీ ఆత్మీయంగా జరుగుతాయని చూపించాడు కాబట్టి ఇక్కడైంది ఇంతకు ముందు హిస్సపు కొమ్మతోని అది బ్రష్ లాగా ఉంటుంది చెట్టు హిస్సోపు చెట్టు గుత్తులుగా దగ్గర దగ్గరకు ఉంటుంది అని కొమ్మలు బ్రష్ లాగా మెత్తగా ఉంటుంది అన్నట్టు హిసోపు హిసోపు పుడకని రక్తంలో ముంచి గొరిపే రక్తంలో ఇంటికి పూసుకుంటారు ఇక్కడ ఏమంటుండంటే అదే హిశోబ పుడకతోని నీళ్ళలో ముంచమంటుండే అది ఎవరు చేయాలా పరిశుద్ధంగా ఉన్నవాడే చేయాల కాబట్టి చెప్పండి ఈ క్లీనింగ్ ఎవరు చేయగలరు ఎవరు చేసుకోవాలా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే దీన్ని చూపించగల పరిశుద్ధంగా ఉన్నవాడే దీన్ని చెప్పాలా ఇది క్లీన్ చేసుకోమని చెప్పాల చూపించే బాధ్యత అనేది పూరితిగా హిసోబ పుడక మన ప్రభుకే సాదృశ్యం అప్పుడు ఇప్పుడు నేను అవన్నీ డీటెయిల్ గా చూపించాను మీకు కానీ అపవిత్రంగా ఉన్న వాడి మీద కూడా దాన్ని చల్లాలా అన్న విషయానికి అర్థం చేస్తుంది కాబట్టి వాక్యానికి సాదృశ్యం వాక్యమే నిన్ను శుద్ధీకరిస్తుంది అన్న విషయాన్ని ఈ యొక్క సంఖ్యకాండంలో మనం చూస్తున్నాం దాని తర్వాత నువ్వు చివ్వరి వచనంకి వస్తే ఇరవై వచనంలో అపవిత్రుడు అపవిత్రుడి అదేనన్నా అదే ఇరవై వచ్చిన అపవిత్రుడు పాప శుద్ధి చేసుకోనని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును వాడు వేయబడను అంటే తెగబడి చచ్చిందని అర్థం కొట్టివేయబడడం అంటే ఎవరైతే అపవిత్రంగా ఉండి అపవిత్ర పరుచుకోరో వారు కొట్టివేయబడతారంటే దేవుని సన్నిధి అన్న విషయాన్ని ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఎందుకు చూడు వాడు యహోవ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచను చూడండి ఇప్పుడు వాడు అక్కడ వచ్చి నిలబడంండు దేవుని మందిరంలో వచ్చి నిలబడి దాన్ని అపవిత్రపరిచండు కాబట్టి కొట్టివేయబడుతుంది నాశకరమైన హే వస్తువు ఎక్కడ ఉన్నా అది కొట్టివేయబడుతుంది అందుకే సర్పంలో తేళ్ళు కొట్టివేయబడుతున్నాయి గొప్ప జనము సగం కాబట్టి వారిని సంపూర్ణంగా కొట్టలేకపోతుండడు దేవుడు వాళ్ళని కాపాడలేకపోతున్నాడు తీర్మానించుకోవాలి కదా నువ్వు లోకం తట్టు చూస్తావా పరలోకం తట్టు చూస్తావా రెండు చూస్తావంటే ఎట్లయితే ఇటు అటు మధ్యలో ఎలాడుతున్నాం అన్నట్టు కాబట్టి ఈ తీర్మానం మనం చేసుకోవాల సేవకులు శుద్ధీకరించుకోవాలా ఫస్ట్ పాయింట్ దాని తర్వాత సమాజంలో శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సేవకులు ఏం చేయాలి వారి హృదయాలలో ఉన్న నష్టకరమైన హేయ వస్తువు పులుపు వస్తువులన్నీ తీసేస్తేనే కానీ శుద్ధీకరింపబడవు దాని తర్వాత నువ్వు సమాజంలో పోయి ప్రకటించినప్పుడు వాళ్ళు శుద్ధీకరింపబడతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది సాధారణంగా నేను గమనించిన సేవకుల మధ్యలో ఏదో వాక్యం చెప్పేసి ఉంటారు కానీ అపవిత్రమైన విషయాలు ఉన్నాయి సంఘంలో అని చూసి చెప్పేవాడు అక్కడ లేకపోయా ఈరోజు వాళ్ళు ఈ ఈ కాలానికి అటువంటి వాళ్ళు అవసరం నువ్వు రీసెంట్లీ మతే శువార్ తిరునాలు అధ్యంలోని ఒక వాక్యం నేను చూపించిన పాస్టర్లు ఉన్నారు సేవకులు మంచి సేవకులు బాగా చదువుకున్నారు ఎక్కడిని ప్రార్థన వీరులు ఉన్నారు వాళ్ళకు చూపిస్తే వాళ్ళు అప్పటికి అర్థం తీసుకుంటలేరు నోవ కాలంలో ఎట్లుండనే మనుషుకుమారనే కాలం కూడా అట్లనే ఉంటుంది రాకడ దినం నాని నోవ దినంలు ఎట్లుండే ఎవడు సమయంలో జలపరలు వారిని అందరినీ కొనిపోయాను ఎవరిని విడిచిపెట్టింది ఎనిమిది మందినే విడిచిపెట్టింది మరి అలాగుననే అని తర్వాత వచనం ఉంది ఆ కాలంలో పొలంలో ఇద్దరు ఉంటారు ఒకడు కొనిపోబడును ఒకడు విడబడును అంటే కొనిపోబడ్డవాడు ఎవడు విడబడ్డవాడు ఎవడంటే వాళ్ళు ఏమంటారు తెలుసా కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు పాపి అని చెప్తున్నారు అరే అట్లనా మళ్ళీ నోవా జలప్రలం ఎవరిని కొనిపోయింది డిస్టర్బ్ అయిపోయారు చాలాసేపు డిస్టర్బ్ అయిపోయారు కానీ ఆ బోధలకెళ్ళి బరి రాని స్థితులు ఉన్నారు అదొక దుష్ట ఆత్మ అది అది వచ్చి కూర్చుందంటే నీ హృదయంలో ఎంత ప్రయాసమో నువ్వు దాన్ని బడి రావాలంటే వస్తే ఏమవుతుందో నేను ఎంత పడుతున్న లేదో అని ఒక భయం వస్తుంది వాళ్ళు బయటకు వచ్చేసిన బోధన నుంచి దాని తర్వాత నేను ఈ దీన్ని తృణీకరించినాక మళ్ళీ నా సమాజం వాళ్ళని ఎదుర్కోవాలా పాసర్ని ఎట్లా ఎదుర్కోవాలా సంఘ సభ్యులు ఎదుర్కోవాలా అందరూ నన్ను తృనీకరిస్తారే అవును మళ్ళీ తను తాను ఉపేక్షించుకోవడం అదే కదా వాక్యం జలము పాపులను కొనిపోయింది పరిశుద్ధులను విడిచిపెట్టింది వీళ్ళేమో బోధ జలము పాపులని విడిచిపెట్టింది పరిశుద్ధం తీసుకోపోయిందని చెప్తున్నారు ఫుల్టా చెప్తున్నారు అక్కడుందంట ర్యాప్చర్ బోధ అంత మోసము అంత భయంకరమైన జీవితంలో మనం ఉన్నాము యథావిధిగా వెళ్ళిపోతుంది జలప్రలమైన కాలం కూడా అదే కదా నోవా జలప్రలయం నోవా కాలంలో ఎట్లున్నాయి జనులు తినచ్చు త్రాగొచ్చు నారు నాటొచ్చు పెళ్లిని తీసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చు ఫస్ట్ టైం అది ఎవ్వరు గుర్తిరగలే అంటే యథావిధిగా జీవిస్తున్నారు అయిపోయింది కదా లాక్డౌన్ అయిపోయింది కదా వైరస్ వీక్ అయిపోయింది యథావిధిగా జీవిస్తారు అమ్మాంతంగా వచ్చి పడింది వైరస్ మరోసారి ఇంకొక కొత్త వైరస్ వస్తున్నాయి రకరకాల వైరస్ ఇప్పుడు మరీ డేంజరస్ వైరస్లు వస్తున్నాయి న్యూస్ చూస్తున్నాం కాబట్టి నాకు తెలుస్తుంది భయంకరమైన వైరస్లు వస్తున్నాయి నీ బాడీ కలుషితం అయిపోతుంది ఇంగ్లీష్ మందులతో టాక్సిన్స్తో వాడు ఇంతకాలం నీ శర్ ఆత్మను కొట్టిండు ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి నీ శర్రాన్ని కొడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు విశేషమైన సేవ అనుగ్రహించబడింది వాడు శర్రాన్ని కొడుతుడు కాబట్టి ఆ శర్రాన్ని నువ్వు ఏరింతిగా ప్రభు కొరకు కాపాడుకోగలవు ఇది మనుషులకి అసాధ్యం మన ప్రభుకి సమస్తం సాధ్యం కాబట్టి ఆయన సన్నిధిపై అడుగుదం ప్రవ్వ ఇప్పుడు నేనేం చేయాలా నా హృదయంలో ఏముంది నిషేధం అయింది చూపించి దాని నుంచి విడుదల పొందాలా అబద్ధ బోధల నుంచి విడుదల పొందాలా తప్పుడు సిద్ధాంతాల నుంచి విడుదల పొందాలా నీ తాజా మన్నత నన్ను పోషించి సరైన క్రమంగా నన్ను నడిపించి ప్రవ్వ అన్నిట్ల నేను చూపించాలా అటువంటి విడగ తయారు చేయాలని ప్రార్థిస్తాం పశోద్ర బావు తంత్రి మీకు వందాలైనా నాష్టకరమైన ఏ వస్తువు ఏ రీతి ఉంటుందో మీరు అనేక పర్యాలు మాకు చూపిస్తానన్నారు ప్రబాధాన్ని నుంచి మేము ఎట్లా విడుదల బొద్దాలో కూడా చూపించినారు నాకు అవకాశం ఇచ్చినారు మీరు మీకు ఎంతో బంధనాలు ఇంకా ఏమైనా చూపించి ప్రబాదాన్ని నుంచి నేను బయటికి రావాలా ప్రభు అవి అవన్నీ నా హృదయంలో బయటికి వెళ్తేనే కానీ నేను మీ వాక్యాన్ని అర్థం చేసుకోలేని చూడలేను మిమ్మల్ని ముఖాముఖిగా చూడలేను మీతో మీ స్వరం వినలేను ప్రభు మీరు నా హృదయం నుంచి నివసించాలంటే అవన్నిటి నేను బయటికి రావాలని మీరు ఇందాగా చూపించినారు బ్రహ్మ కాబట్టి అవన్నిటిని విడిచిపెట్టేలాగా మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ సిస్టర్స్ని ఆశరించండి వారి పనులు ఆశ్రించండి కుటుంబాలను ఆశ్రయించండి మీ సంపూర్ణంగా సమర్పించుకొని సేవించేలాగా సహాయపడమని ఏ సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభాని కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగును గాక అలెలుయ తండ్రి ప్రభా నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది నీ స్వరం ద్వారా నువ్వు తండ్రి కాబట్టి ప్రభా నాశనకరమైన ఏ వస్తువు గురించి మాట్లాడినావు ప్రభా తండ్రి కాబట్టి మాలో ఎలాంటిది ప్రభా నాశనకరమైన ఏ వస్తువు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన నేను నీ వాక్యం తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా ఈ విన్న వాక్యము ప్రభా అది మా హృదయంలో నాటబడాలా ప్రభ మా హృదయాన్ని శుద్ధీకరించాలా ప్రభా నాయన ఒకసారి ప్రభాని రక్తములో కడిగి మమ్మల్ని పవిత్రపరిచినవు పరిశుద్ధ పరిచినవు ప్రభా ఇప్పుడు నీ వాక్యమే ప్రభా మా జీవితాలను నాయన మా క్రియలను నాయన అన్నిటినీ శుద్ధీకరిస్తుంది ప్రభ కాబట్టి విన్న వాక్యం నాయన నా హృదయంలో అది నాటబడాలా ఈ యొక్క వాక్యాన్ని స్వరాన్ని నేనైతే స్వీకరిస్తున్నాను ప్రభ నాయన నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను ప్రభ నాలో ఏమున్నా కానీ ప్రభా నాశనకరమైన ఏ వస్తువు అది ఏదైనా కానీ ప్రభా నాయన దాని నుంచి నాకు విడుదల మీరు దయచేయండి ప్రభా నాయన మీరు పొందిన గాయాల్లోనే స్వస్థత ప్రభ నాయన కాబట్టి నాయన నా హృదయానికి కూడా మీరు స్వస్థత అనుగ్రహించండి నా ఆలోచనకి మీరు స్వస్థత దయచేయండి ప్రభాయనా ప్రభా నాయన తండ్రి నాకు అంతరంగ కూడా ప్రభ మీరు బలపరచండి ప్రభా అయినా తండ్రి ఎక్కడ ఇల్లక సంబంధంగా ప్రభా అయినా తండ్రి ఆయన లేవి క్రమాన్ని ఆచరించకుండా ప్రభ మిల్కిస్తేద క్రమాన్ని ఆచరిస్తే ప్రభ నాలో ఏ మాలో ఏ నాశనకరమైన వస్తువు ఉండదు ప్రభ ఎందుకంటే మిల్కిస్తేదీ మీరే ప్రభా ఆ యొక్క యాచకత్వాన్ని అవలంబిస్తే ప్రభ మేము ఎలాంటి నాశనకరమైనవి మాలో తెచ్చిపెట్టుకోం ప్రభ కాబట్టి మేమంతా మిల్కీ సేద క్రమాన్ని ఆచరించాలా మిల్కీ సేద క్రమంలోనే ముందుకు పోవాలా ఎలాంటి నాయన లేవి క్రమాన్ని ఆచరించకుండా నాయన ఆచార పద్ధకంగా మతపరమంగా మేము జీవించకుండా ప్రభ నాయన ఆ యొక్క మతపరమైన ఆచార పద్ధకంగా ఈ వాక్యాలు మేము చూపించాలా ప్రభ నాయన ఈ రోజు క్రైస్తవ సంఘాలకి మేము చూపించాలా ప్రభ తండ్రి అవి చూపించినప్పుడు ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది ప్రభ అయినా మేము నా తండ్రి ఎంత శ్రమంలో ఉన్న కూడా ఆదరణ ఇచ్చే దేవుడు నీవే ప్రభ కాబట్టే ప్రభా నాయన ఎక్కడ ప్రభానాయన తండ్రి మాలో ఏ నాశనకరమైన వస్తువు ఉండకుండా ప్రభా నిన్ను మేము సంపూర్ణంగా ధరించుకొని నీ వాక్యాన్ని మా హృదయమంతా నింపుకొని ప్రభాయన ఈ యొక్క వాక్యాలను ప్రభ ఆ లేవి క్రమాన్ని ఆచరించే వాళ్ళందరికీ చూపించాలా ప్రభా ప్రతి సంఘానికి ప్రభ ప్రతి సేవకులకి ప్రభ ఈ యొక్క వాక్యాలు మేము ప్రకటించాలా ప్రభ నాయన వాళ్ళ చరసాలలో ఉన్న ఎవరైతే తండ్రి నులివెచ్చని జీవితం జీవిస్తున్నా ప్రభా యొక్క గొప్ప సమూహాన్ని కూడా ప్రభా నీ తట్టు ఆ చెరసాలలో నుంచి బద్దలు నీ తట్టు తిప్పాలా ప్రభా కాబట్టి అలాంటి సేవలోకి నడిపించండి మీ ఆత్మ మా మీద బలంగా ఉన్నప్పుడే ప్రభా మీ అభిషేకం ఉన్నప్పుడే మీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడే మీ జ్ఞానంలో మీ కృపలో మేము బలపడినప్పుడే అభివృద్ధి పొందినప్పుడే ప్రభా మేము ఇలాంటివి చేయగలం మా సేవలో ప్రభా కాబట్టి అవన్నీ చేయాలంటే మాలో ఎలాంటివి నీకు ఆయాసకరమైనది నీకు దూరం కలిగేది ఏవి మాలో ఉండొద్దు ప్రభా మా ప్రేమ నీ పట్లనే ఉండాలా ప్రభా నాయన కాబట్టి ఏది మా హృదయాల్లో మా విగ్రహం చేసుకోకుండా ప్రభా నిన్నే దేవుడిగా నమ్ముకొని ప్రభా నాయన నీ మీదనే ఆధారపడుతూ మా మొదటి ప్రేమ నాయన మా మొదటి ఆసక్తి అన్ని నీకే ఇస్తూ ప్రభా అలాగే మాకు ఇచ్చిన కూడా అన్నిటినీ నిర్వర్తిస్తూ ప్రభా ఎక్కడా ప్రభ ఏ యొక్క నింద కానీ మచ్చ కానీ డాగు కానీ మాలో లేకుండా ప్రభ ఆయన ఆ రోజు మీరు కుమారుడిగా ఉండి శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారు ప్రభ కాబట్టి మేము కూడా అలాంటి విధేయత నేర్చుకొని నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభ నీ ఎందు విశ్వాసం కనబరిచి మా ఎదుట ఉంచిన ఈ పరుగు పందెంలో ఓపికతో ఓర్పుతో సహనంతో మేము పరిగెత్తాలా ప్రభా నాయన ఎంతగానో సాత్వికంతో తగ్గించుకుంటూ ప్రభ మాలో ఎలాంటి అవమాన నాయన ఆయస్కరమైన అహంకారం గాని గర్వం గాని ఎక్కడ ఈ లోక సంబంధమైన క్రియలు మాలో కనబడకుండా ప్రభా మీ గుణగణాలు మాలో కనిపించాలా ప్రభా ఆ కలవరిస్తులలో మీరు చూపించిన ప్రేమ అది మాలో కనబడాలా ప్రభా కాబట్టి ఆ రీతిగా ముందుకు నడిపించండి విన్న వాక్యంలో నాకేమైనా ఆయస్కరంగా ఉంటే నన్ను క్షమించి ప్రభా నాయన నీ యొక్క వాక్యం ద్వారా నన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి ప్రభా యొక్క ఆత్మతో శక్తితో బలంతో నింపి నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిలా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులవి తాన్ని మైమస్తరవి దేవ కృపమైన స్థుతుల స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరచుకున్న అయినా మమ్మల్ని ప్రభా దీవారాత్రి మమ్మల్ని కాచి కాపాడి నూతన దినం మాకు అనుసరించినారు బట్టి నీకు వాదాలు ప్రభావ నీళ్ళు కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమా నీకే ఈ యొక్క యుగంలో కలుగుని నాకు అహలనీయ గొప్ప దేవ యొక్క మధ్య ఘన సమయంలో మీ సన్నిధిలో కట్టి భాగ్యాన్ని ఘనత మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభా దాన్ని బట్టి నీకు వందలుసీకు స్వరం వినిపింపజినయన నాశనకరమైన ఏ వస్తువు అనేది మరోసారి మీరు మాకు జ్ఞాపనం చేస్తున్నారు నాయన గొప్ప దేవాన తల్లి ఆ కాలంలో ప్రాభ మందిరంలో నాశనకరమే ఏ వస్తువులు పెట్టుకుని ప్రభావ పశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచినారు నాయనా ఇస్ట్రాల్ ప్రజల రాజకులనైనా కాబట్టి హెచ్కే రాజు వచ్చి ప్రాబ్ణ్ క్లీన్ చేపించిన ప్రాభా వాళ్ళందరూ రాజుకులంతా తీర్మానించుకున్న ప్రావా మందిరాన్ని పవిత్ర పరిస్థితికి బయలుదేరినారు బాబా గొప్ప దేవ ఇగ సమాప్తి చివరి అంచుకుని వచ్చేసిన అనేక మందిరాల్లో ప్రావా నైనా అది శరీరమైనది కాదు అది ఆత్మీయమైన మందిరం మూడవ మందిరం ప్రాభ ఆ మందిరంలో ప్రావా నీకంటే ఎక్కువగా ప్రాభ నాయన ఇస్తే ప్రాభా నాశనకరమని ఏ వస్తు పెట్టుకున్నారు చర్చని చెప్పుకున్నారు ప్రాభా తను వాటిలో పెట్టుకున్నారు అసలైన మందిరం అనేది హృదయాల్లో పెట్టుకున్నారు ప్రభావ అయినా అది ఏం తెలియని పరిస్థితులు ఉంటుండే కదా ఆ మందిరాన్ని మేము క్లీన్ చేయాల ప్రాభా ప్రేమతో ప్రభావ ఈ వాక్యాలు మేము ప్రకటించాల ప్రాభ అలాంటి ఆత్మ మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిష్టం గొప్ప దేవ ఈ వాక్యం ప్రాభా తి ఇష్ట ప్రభావం ఎన్నప్పుడు ప్రాభం మాకు ఎంతగానో ప్రభావ మీరు నా తన మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన గొప్ప దేవ ఎన్నో విషయాలు మాకు గొప్ప దేవ మేము ప్రతిక్షణం ప్రశుద్ధంగా ఉండాల ప్రభావ ఆ యాజికలు పవిత్ర పరుచుకున్నారు ప్రభావ ఆ మందిరం లోపల క్లీన్ చేసి ప్రావా బయట పడేసినారు ప్రభావ కాబట్టి మందిరాలన్నీ మేము క్లీన్ చేయాల ప్రభావ గొప్ప జనం అన్న ప్రభావ లందలు ప్రభావ అసలైన ఆత్మీయ మందిరంగా తయారు కావాల ప్రభావ ఆ రీతిగా ఏ రీతిగా మేము ప్రకటించాలో మాకు అజ్ఞానం వివేచనం మాకు అనుగ్రహించమని ఆదిష్టమైన గొప్ప దేవాన తన మీ కృపలు మమ్మల్ని బలపచ్చేందుకని వందాలి ఆయస్కరం తింటే ప్రావా నాశనకరం వస్తువు మీకంటే ఎక్కువగా మేము దేని ప్రేమించే లోకంలో ప్రభావ అది మాకు దూరం ఉంది అది మాకు చూపించమని ప్రాదిష్ట పట్టించే విడుదల పొందాలా ప్రభావ నా తను ఏసయ నా తండ్రి నీకు వందంచిన పట్టి దశలో మీకు విధేత కలిగి మేము ఈక సత్యాన్ని ప్రభావం మాకు బయలుపరిచినారు నైనా ఈక సత్యాన్ని ప్రభావం అనేకలు ప్రకటించాలి అనేక సంఘాల్లో వెళ్ళి ప్రభావ ప్రేమతో మనుషులు ప్రకటించి ఏ రీతిగా ప్రాభ నైనా అర్థం చెప్పేలాగన్న ప్రభావ మేము ప్రకటించాలి అలాంటి ఆత్మ మాకు నడిపించండి గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రాభ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రాభ గొప్ప దేవ నా తని పత్తి దశలోనైనా అది బహాటంగా అయిపోయింది ల్యాప్చర్ బోధ అబద్ధ ఎక్కువగా మీ లోకాన్ని ప్రేమిస్తున్నారు మనుషులను ప్రేమిస్తున్నారనైనా అది నాశనకరంగా అయిపోతున్నారు తెలియని స్థితిలో ఉన్నారు ప్రాభ గుడితనం ఉన్నారు క్షమించమని ప్రాధిష్టం కలికరించి ప్రాభ మీరు వాళ్ళందరినీ బయటకు గొప్ప దేవ యుగ సమతి చెవులు అంచుకునే వచ్చేష్టమైనా మీరు అక్కడ ప్రతిక్షణం మేము జాగ్రత్తగా జీవించాలి ప్రభా ఆయన యసు ప్రభా అనేక చోట్ల ప్రభావ ఈ యొక్క సత్యం ప్రకటించి అనేక నుంచి అంతా అడిపించాలా అబద్ధ బోధ నుంచి అలా రావాలి ప్రభావ మీరేమో ఒక సహాయకు నడిపించి మా ప్రాతిష్టం దుష్టుడు ప్రభావ విధాలుగా ప్రభావ అయినా కానీ ప్రభావ వాళ్ళన్నింటి మాకు విజయం ఇస్తున్నారు నేను అనేక వందాను మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు అనేక వందాను ప్రభా గొప్ప దేవన తనేస ఆయన ప్రతి విషయంలో ప్రభావం మీకు విధంగా చూపించమే ముందుకు పోవాల ప్రభావ మా సొంత తలంపులు సొంత ఆలోచన మీ కాకుండా ప్రాభా మీ తలంపు మీద చోటించినయన అయినా ప్రవర్తన అంతట్లో ప్రాభ ప్రతి దశలో నైనా చిన్న విషయంలో ప్రతి దశలో ప్రాభ సమస్త ప్రవర్తన ఎందుకు మీ అధికారిక మీ లోబడి మీ ఆత్మచేతను నడిపింపబడాల ప్రాభ నా దేవ ఎస్ఐ లాంటి బిడ్డలు మమ్మల్ని తయారుచిన నడిపించండి నా దేవ ఎస్ఐ వైరస్ ప్రతిపరిచండి ఆ కలువరి సీలైనా మీరు పొందిన గాయాలతో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క పిలుపు సంపూర్ణ స్వస్థ నా దేవ కే ప్రదర్శిస్తారు అందరినీ ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీకోరు గొప్ప శాసనం పెట్టుకోండి ఈ శ్రమల కాలం మీరు ఎవరు కూడా ఏ స్థితిలో మేము పిలువ పిలుపుకు తగినట్లు మేము జీవించాలా అనే పిల్లలు ప్రతి దశలు విదైతే చూపించి మేము ముందుకు పోవాలా ప్రాభాయ్ ఈ మరణం అగ్నంతగా ప్రాభా మీరు శ్రమ అందించిన ఈ లోకంలో నైనా తండ్రి చిత్తానికి విధాత త్యాగం చేస్తారు మా నా తండ్రి అందరి కోసం ఆయన ఇదిగైనా ప్రభావ త్యాగపూర్తిని మీ సేవ చేయాలి మమ్మల్ని మేము విపక్షించుకోవాలా ప్రభావ మాకు ఈ లోకంలో ఎలాంటి పేర్లు మాకు అవసరం లేదని ఆయన గొప్పదివం మీ పేరు మాకు పెట్టబడిన ప్రాభ అదే మాకు పేరు ప్రభావ దాన్ని మీ వల్లే మాకు నేర్పగలగాలని ప్రభు మనుషుల వాళ్ళకి కాగి నేను ఎస్ఐ ఆ రీతిగా మమ్మల్ని నడిపించాలి కలిగి మేము ముందుకు పోవాలా ప్రాభా అప్పుడే మందిరాన్ని పరిశుభ్రపరచగలం అక్కడైనా మందిరం మనుషుల వృయాలని ప్రాభ ఆ నాశనం కర్రీలు తీసుకుని బయట తీసుకురాగలం ప్రభావ ఆయన అది మీకు సమస్తం సాధ్యం మేము ఏ రీతికి వెళ్ళాలో ఏ రీతికి బోధించాలో మాకు అందరికి జ్ఞానం అనుగురి నడిపించండి నా దేవ హస్త ప్రవర్త అండి ఓ ప్రభావ ప్రతి కుటుంబంలో మీకు శాంతి సమాధానం దేండి ఆటల మీద నా చీక శక్తి మీరు గర్దిస్తాను ప్రభావ ఓ దేవ మీరే సహాయపడమని ప్రాదిష్టమైన ప్రతి కుటుంబాల్లో ప్రభావ సమాధానం నిగ్రహించండి ఒక్కదేవ ఆర్థికంగా మెరుగుపచ్చిన ప్రతి కష్టం నష్టం చేయడానికి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి నా దేవ సంతానం సంతానం దయచేయడం ప్రాదిష్టమైన ఉద్యోగ స్థలలో అన్ని ఆస్వాదించండి అనేక మంది ఉద్యోగాలు దయచేయడం స్థితిలో ప్రాదిష్టమైన నా దేవ నా మంచి ఆర్గం ఇచ్చేయండి ఆయన మీ సముచితమైన ధ్యానం చేత నింపు నీకు అనేక మంది విషయాలు బయలుపరచాను ప్రభావ గొప్ప దేవ అనేక పర్యాలను చిన్న విషయాలు బయలుపరుస్తున్నారు వాటి మాకు అనుగ్రహిస్తున్నారు ఆయన నీకు వంద ప్రభావాలను చుట్టూ అగ్నికాయ చేయండి కుటుంబ చుట్టూ మీకు కంచండి ఆయన దృష్టించి మీరు కాపాడండి మొత్తం అభిషేకం పెట్టాలి కనిగిరించి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకోండి ఇస్తారని ఆయన నేర్చు మేము ప్రార్థిష్టం అన్న ప్రభావ అన్నదమ్ములు బంధువులు అందరూ కూడా మీ రావాలి మీరే సహాయపడే మా కుటుంబాలు కూడా ప్రాబ్ ఈ సత్యంలోకి మీరు తీసుకొని రావాల ప్రభావ మా కుటుంబాలన్నింటినీ ప్రభావ నైనా ప్రభు మీ సత్యంలోకి మేము తీసుకొని రావాలా ప్రాభావ ఆ రీతిగా మేము నడిపించడం ప్రార్థం రక్త సంబంధాలు కూడా మీకు వార్త చెప్పాలా ప్రభావ ముఖమా సిగ్గు పడుకున్న ప్రభావ ప్రేమతో ప్రభులు ప్రకటించి నైనా మీరు చెంత అంటే జ్ఞానం మీకు అందరికి అనిగించండి మీరు ఆకటి తొలగదు ప్రభావ నేను సిద్ధపడాలని నీకు మీరు సిద్ధపరచాలా నేను సేవా చిత్రం నడిపించాలి నీ వాక్యం ద్వారా మాట్లాడే ప్రతి క్షణం మేము మీ వాక్యం చేత మా పరిశీలించుకోవాలి ప్రభావ నేను ఏసే ఎందుకంటే ప్రభావం మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మా ఎలాంటి నాశనం కార్యం నిస్తుండదు నేను చదవాలా గ్రహించాలా ఒకవేళ మళ్ళీ దాన్ని తీసేసుకోవాల ప్రభావం శుద్ధీకరింపుకోవాలి మీ వాక్యంలో మీ సంపూర్ణ ముందు సాగిపోలే అనేక జీవితాలలో ప్రభావం మీకు వెలుగును తీసుకొని రావాలా అన్నింటినీ మందులన్నింటి మీకు క్లీన్ చేయాల ప్రభావం ప్రేమాల దేవ కృపణ తండ్రి మందనాలు కృతజ్ఞత పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారునాలు తండ్రి వేలాది దుద్దులతో కూడిన మా హోనద్రమైన గొప్ప దేవానికి ప్రభా దేవాయేచు ప్రభా మళ్ళీ మా రుద్రులు తొలగించి ప్రభా మరుద్దరిని పరిశుద్ధపరచండి ప్రభా దేవాచు ప్రభ ఏమైన వస్తువు మాలో ఏది ఉన్నా కానీ ప్రభా తీసివేండి ప్రభా దేవాచు ప్రభ మాకు చూపించండి ప్రభా ఏసు ప్రభా మరి నీ సన్నది ఒప్పుకోని ప్రభా మరి అది మేము ప్రభా దేవాయూ ప్రభా మరి ఏదైనా కానీ ప్రభా నీకులకు మేము బ్రతకాల ప్రభా అనే కొరకు నీ ఒక చోవాత ప్రభా దేవాయజ్ ప్రభావ మరి మీ యొక్క అస్తం తోరించి మమ్మల్ని నడిపించని బ్రహ్మ నీకేస్తవుతం నీకే వదనాలి తండ్రి దేవాయజు ముఖ్యంగా ప్రభా మా ప్రతి ప్రవక్తనంతట కూడా ప్రభా మీకే ఆపరి చెప్తున్నాం ప్రభా దేవాయప్రభ మరి మీ చిత్తాచారం మమ్మల్ని నడిపించని ప్రభావ నీకే స్థౌతం నీకే వందాలి తండ్రి దేవాయజు ప్రభా అనేకులు కూడా ప్రభా ఎలా సువార్తమే ప్రకటించలో ఆ జ్ఞానం చిత ఏం పండి ప్రభా నీకే స్థౌతం నీకే వదాలి తండ్రి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు దేవించండి ఆశీర్వించి తనిపని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి ప్రభా సేవలో వాడుకునే ప్రభావ దేవాయచు ప్రభావం జాబ్ లేని వారికి జాబ్ని దాయించండి తండ్రి దేవాయచ ప్రభా మరి ఎంతోమంది ప్రభావ మళ్ళీ పెండింగ్ మ్యారేజెస్ ఉన్నాయి ప్రభా అవి కూడా ప్రభావ వాళ్ళ మ్యారేజెస్ జరగాలి ప్రభావ వాళ్ళ లైఫ్ లో సెటిల్ చేయండి ప్రభావ దేవాయచ ప్రభావ మరి ఎవరసారి బిడ్డలకు కూడా ప్రభా మీ యొక్క అస్తం తోడించని ప్రభావ దేవాయచ అన్ని విషయంలో కూడా ప్రభావ మీ యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభా దేవాయచ చిన్న పిల్లల పట్ల కూడా ప్రభా నీ యొక్క అస్తం తోడించే ప్రభావ వాళ్ళు చదివంత ప్రభా నీకే స్తూతం నీకే వండాలి తండి ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభా రక్షింపబడాలి ప్రభా ఈ ఆత్మ మరి కరు కాకున్న ప్రభావ వాటిని నీకే స్తూతం నీకే వందాలితండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క ఆత్మ వారిని కాపడండి ప్రభా దేవాయ ప్రభా ఈ లోకాన్ని మీరు ఎంతో ప్రేమించిన ప్రభావ మా ప్రతి ఒక్క పాపాన్ని కడిగివేయడానికి ప్రభావం ఏంటి మా కొరకు సిల్వల పైన రక్తం కాచుకున్న ప్రభా నీకు వందనాలు తండీ దేవాయచ ప్రభావ మమ్మల్ని పరిచిత పరిచినందుకు నీకు వందనాలు తండీ దేవాయచు ప్రభా ఇల వేల ప్రభాన్ని ఇందెస్తుంచి ఆరాధించే బిడ్డగా మేము తయారు కావాలా ప్రభా ఏచు ప్రభావం మమ్మల్ని నడిపించండి మేము సేవల ప్రభావ వరిదిల్లాల ప్రభా అనేకులకు నీకు సత్యం మేము ప్రకటించాలా దేవాయచు ప్రభా నుంచి తేలి నుంచి ప్రభా ఎంతమంది అయితే ఆ యొక్క గుంపులు ఉన్న ప్రభా వాటి నుంచి బయటికి లాక్కారండి ప్రభా ఆ యొక్క గొప్ప జనం నుంచి కూడా ప్రభా బయటికి లాక్కరండి ప్రభా కే ఒక లక్ష నలభై మందిలో ముదిలించి పెట్టండి ప్రభా నీకేస్తవుతుంది నీకేమన్నా తండ్రి దేవాయచ ప్రభా మరి మీకు చిత్తాంతరంగా మేము నడుచుకునేలాగా ప్రభావ మరి మీరే మాలో ఉండి నడిపించండి ప్రభా నీకేస్తవుతుంది నీకేమైనా దేవాయచి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మరి మీకే అప్రజెప్తు ప్రభా మరి మా ఆత్మలు కూడా ప్రభా మీకేపరి చెప్తున్నాం ప్రభా అన్నింటిలో కూడా ప్రభ మేము కరెక్ట్ గా జీవించడకు మీరు మాకు సహాయపడండి ప్రభావ లేదా నీ యొక్క సాయం మాకు ఎలా వేళ మాకు కావాలి ప్రభావ లేచు ప్రభావ మరి నీ యొక్క దాకడి కోసం ప్రభావం మేము కనుకొని జీవించే మనవేలా మాకు తయారు చేసే ప్రభావ నీ యొక్క పచ్చ గుంపుల ప్రభావ మమ్మల్ని ఫీల్ చేసుకొని పెట్టుకోమని ఏం చూసి నా మమ్మలు ప్రార్థిస్తున్నాం తండ్రి అవునా మా తర్వాత ఈ మధ్యాహ్న సమయం మేము కూడుకొని పే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలేసాయా అవునయ్యా ప్రభ మా జీవితంలో ఏవైతే హేవ వస్తువులు ఉన్నాయో ప్రభ మీకు ఆ మీ ప్రేమకు అడ్డంగా ఉన్న వస్తువులన్నన్నింటినీ మేము తృణీకరించలా అనుగ్రహించండి దివా ఏవి మాకు ఏ వస్తువులుగా ఉన్నాయో అవి మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని శక్తిని మాకు అనుగ్రహించండి సయా ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సై మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి సయా ప్రభా నాయన ఈ రోజు ప్రేయర్లు పార్టిసిపేట్ అయిన వారిని మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి సార్ అనారోగ్యాలతో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న వారి గురించి ప్రే చేస్తున్నాం కాపాడి దీవించి ఆశీర్వదించండి సార్ ప్రభా పెండింగ్ మ్యారేజెస్ గురించి సంతానం లేని వారి గురించి ప్రే చేస్తున్నాం నిరుద్యోగుల గురించి ప్రే చేస్తున్నాం చిన్నపిల్లల గురించి ప్రే చేస్తున్నాం సార్ నాయన రక్షక కావాల్సిన ఈవులను మీరే అనుగ్రహించండి సార్ అనాథల గురించి నిరాశల గురించి అభాగ్యుల గురించి ప్రే చేస్తున్నాం ప్రభా వారి అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక మేము నిత్య రాజ్య స్థాపన కొరకై మా కృషి చేయలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పాపములు క్రీస్ చేస్తున్నాం అంపేట పాపని వినయంగా వేడుకుంటున్నాం దేవ ఓమెన్ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాంతో ఆమెన్ ప్రైజ్ లాట్ పెద్రడ అన్న అందరం ప్రైజ్ లాట్ అందరికీ ప్రైజ్ లాట్ చేసుకోండి పెద్రస్టర్ పెద్రడ ప్రైజ్